అందరికి వందనాలు ప్లాన్ చేస్తున్నాం పర్భత్ తండ్రి నమ్మకం దేవా మాకు ఇచ్చిన సమయం బట్టి ఈరోజు నీకు ఎంతో వంద నాలుగు సూర్యులు ఉదయ కాలం ఇచ్చిన మెలకువ జీవం బట్టి నీకు ఎంతో వందనాలు అనేక చూడలేకపోయారు గానీ మా జీవితాన్ని మీరు పొడిగించే విధానం బట్టి నీకు ఎంతో వంద నాలుగు సూర్లు గెలుస్తున్నాం తండ్రి ఆయన సాగు నుంచి ఎప్పుడు మరణం వస్తుందని భయపడుతుండగా ఆయన మాకైతే మా ప్రభు రక్షకుడు తిరిగి లేచి తండ్రి నేన మృత్యుం చేయడు కనుక ఆయా తండ్రి నేను నీ మీద ఆధారపడి బిడ్డలుగా మీరిచ్చిన అవయం బట్టి భయపడకూడి అని చెప్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు మా సమయం దీవెనికరంగా చేయండి పాటలు ఆరాధించేటప్పుడు తండ్రి నాన్న వాక్యం ధ్యానించేటప్పుడు నీ సహాయం మాతో నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ నీ కృపి చూపించి సహాయం చేయమని యోగ్యమైన ఆరాధన చేయడానికి ప్రార్థించడానికి తండ్రి నేను భారంతో ప్రార్థించడానికి మంచి తండ్రి అవసరమైన అంశము మా ముందుకు తీసుకురామని ప్రార్థిస్తూ చూపు చూపించి మనసుకుంటున్నాం తని చక్రవర్తి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ చక్రవర్తిరావు పాట పాడతారు ఇప్పుడు మన మధ్యలో ఓకే సార్ అందరికీ ప్రైజ్ లేదు సార్ ప్రైజ్ లో ఆశ్చర్యకరు అన్న ఆలోచన కర్త అనే పాటలు సార్ ఆచర్యా కరుడా ఆలోచన కర్త ఆచార్యుడాచన కర్త నీతి డగు తండ్రి వీణ శలే రాజు నీతి డగు తండ్రి వీనా జ ఆచర్య కరుడా ఆలోచన కర్తవూ సింహపు పిల్లలైనా కదువ కలిగి ఆ కలిగొను నా సింహపు పిల్లలైనా కదువగలిగి ఆ కలీగలునా నీ పిల్లలు ఆకలితో కలీతో అలమటి ముతురాని ఉన్నంత వరకు నీ పిల్లలు ఆ కలీతో అలమటి ముతురాని ఉన్నంత వరకు ఆచర్యాకరుడా నా ఆలోచన కర్తవూ గీత్యుడు తండ్రి వీణ చాలేమో రాజు ప్రీతని పాచులను నిత్యము పోషించుచున్నావు પીકત ની પાક્શુલાનો ની સ્યમુ પો શિંચુ ચુંનાવો ની પીલલનું વાટિ કંતે સેસ્ચુલે કધા ની ઉણનં � వాటి కంటే శ్రేష్ఠులే కదా నీ ఉన్నంత వరకు ఆచర్య కరుడా ఆలోచన కర్తవూ నీత్యుడూ తండ్రి వీ నా శాలేమో రాజు చీకటి తొలగే నీతిడు నాలుదయించే చీకటి తొలగే నీతి సూర్యుడు నాలుదయించే నీ సాక్షిగా వెలుగుమయమీ తే జరిలేదనో నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తే జరిల్లేదనో నీవున్నంత వరకు ఆశ్చర్యాకరుడా ఆలోచన కర్తకు సాంగ్ సో ఈ సమయంలో మరి చంద్రశేఖర్ సార్ ఉన్నారు వారు వాక్యం పంచుకున్నగా ఆసక్తి కలిగిందాం సార్ దిస్ ఈస్ టైమ్ ఫర్ యూ సార్ పరిశుద్ధు వండ్రి మీకు వదనాలనైనా కుమ మీకు స్థుతులు స్తోత్రాల తండ్రి సర్వోన్నతులకు తండ్రి మీకు వదనాలనైనా ఇ ఉదే కాలం తండ్రి మిమ్మల్ని స్థుతించలాగానే మీరు చిన్న అవకాశం బట్టి మీకు వదనాలు అవును ప్రభు మిమ్మల్ని కనపరచు లాగానే మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు అనాలి ప్రభుత్వ స్వర్ణానికి సిద్ధపడుతున్నాం మా హృదయాన్ని సిద్ధు చేయమని ప్రార్థిస్తున్నాం బలహీనతలు ప్రభు మాకు సహాయం అవసరం కూడా చేయలేకపోతే ప్రభు మీ యొక్క పరుషుధార్ నడిపి మాకు చాలా అవసరం ఈ దినాలలో ముఖ్యంగా ఎందుకంటే మేము దుర్దిన ఇవి చీకటి కాలం ప్రభావ భయంకరంగా దుష్టుడు విజృంభించి పనిచేస్తున్నాడు నైనా కానీ ప్రభావ మీరు చర్చ్ కి ఆ యొక్క ఆధిక్యతను ఇచ్చినారు ప్రభు చర్చ్ ఉన్నంత కాలం దుష్టుడు పనిచేయలేడు వాడు విజృంభించి ఈ లోకాన్ని కంట్రోల్ లో ైలెంట్ అయిపోతుంది బ్రహ్వా అందుకు వాడు మరీ విజృంభిస్తున్నాడు మీరు కూలగొట్టాలా కని వేయాలి చర్చికి ఏ రీతిగా ప్రకటించాలా అనేట్లపరచే నడిపించండి అటువంటి వాక్యాలు బలపరచమని ఏనామం ప్రార్థించున్నాం తండ్రి మొదటి కొరత రాసిన పత్రిక లో ఒక వాక్యాన్ని చూపించాలనుకుంటున్నాను రెండవ అధ్యాయంలో దానికి ముందు దానికి ముందు యోబు గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూడాలా అది చూస్తే గానీ ఈ మొదటి కొంతలో వచ్చిన పత్రికలోని వాక్యాలు మనకు సరే అర్థంగా యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మొట్టమొదటిసారి దేవుడు యోగుతో మాట్లాడుతున్నాడు ముప్పై ఏడు అధ్యాయులు యోబు తన బాధని వినవించుకుంటాడు ప్రార్థనా పూర్వకంగా సంభాషిస్తూ మరి విశేషంగా మనం అక్కడ చూస్తా కదా ముప్పై ఏడు అధ్యాయుల అంటే ఆల్మోస్ట్ థర్టీ చాప్టర్స్ అంటే లాంగ్ థర్టీ చాప్టర్స్ లో యోబు తన సమస్యని దేవుని సందరించుకుంటున్నాడు తన భార్యతో సంభాషించినట్టు మనం చూస్తూ ఉంటాము తన స్నేహితులతో సంభాషించినట్టు మనం చూస్తూ ఉంటాం ఎలిఫెస్ జోఫరు బిల్దద్ వీళ్ళ గురించి మనకు తెలిసి దాని తర్వాత ఆ యవనస్తు ఉంటాడు పేరు నాకు నోటికొస్తలే యవనస్తుడు ఉంటాడు యోబు ముందు చెడ్డలు వేసుకున్న వాడు అంటాం చిన్నవాడు అటువంటి వాడు కూడా యోబుకు సలహాలు ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం అయితే శ్రమ కాలంలో ఏం జరుగుతుందంటే మనుషులు రకరకాల సలహాలు ఇస్తా ఉంటారు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కానీ ముప్పై అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు అంతవరకు సహించి ఇప్పుడు మన యోగు గారికి జవాబిస్తున్నాడు మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి వర్షంలో అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోగునకు ప్రత్యుత్తరం ఇచ్చింది ఇది కొంచెం కష్టతరంగా ఎందుకంటే సుడిగాలిలో నుండే ఎందుకు ప్రత్యుచ్చరమ వల్ల సుడిగాలి అనేది దేనికి సాదృశ్యమైంది ఎందుకంటే బైబుల్ అంతా ఆత్మీయ స్థితిలో ఆత్మీయ దశలో రాయబడిందని మనం అర్థం చేసుకుంటాం ప్రతి పదం ప్రతి పదం వెనకాల ఆత్మీయ సత్యం దాచబడి ఉంది అది ఒక తెగ వారికి అది చూపిస్తాడైనా సరే నేను ఇప్పుడు మీకు అంత డీటెయిల్ గా చూపించదాచుకోలేదు ఎప్పుడైనా టైం టైం అని చూస్తాం సుడిగాలి దేనికి సంబంధించింది బైబుల్ చాలా ప్రాంతాలలో చూస్తా ఉంటాం సుడిగాలికి సంబంధించింది ఏలియాకి సంబంధించిన ఉపమానంలో చూస్తాము దాని తర్వాత ఏషియా గ్రంథాల చాలా ప్రాంతాలలో చూస్తాం సుడిగాలికి సంబంధించిన విషయాలు కానీ ఇక్కడ సుడిగాలిలో నుండి ఇలాగున యోగునకు ప్రత్యుత్తరం ఈ రెండవ వచ్చానికి వచ్చినప్పుడే యోగు జీవిత పరిస్థితి ఏందనేది నాకు అంతవరకు అర్థం కాలేదు ఆయన తన తరంలో నిందా రహితుడు దేశంలో ఎంత ఘనుడు గొప్పవాడు ఐశ్వర్యవంతుడు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ రెండవ వచనంకు ఇష్ట దేవుడు యోగు విషయంలో ఎందుకు ఆ రీతిగా మాట్లాడినట్టు నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటది ఏమనంటే రెండవ వచనములు జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడు ఎవడు అది బహు కష్టతరంగా అది అర్థం చేసుకోవడం సాధారణంగా మనం బైబుల్ స్టడీస్ చదివేసి వెళ్లిపోతా ఉంటే ముందుకు ఈ జ్ఞానము లేని మాటలు మాట్లాడుతున్నట్టే థర్టీ సెవెన్ చాప్టర్స్ జ్ఞానం లేని మాటలు మాట్లాడిందా యోగం కొంచెం కష్టతరమే కదా ఆ రీతిగా దాన్ని ధ్యానించడం జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడియో అంటే దేవుని ఆలోచనలు కూడా చెప్పేటట్లు ఉన్నాయి ఈ మాటలు విషయాన్ని నేను ఇక్కడ నేర్చుకుంటున్నా అనేక పర్యాయం లేదు అని కూడా హెచ్చరిస్తా ఉంటాయి ఎవరో నన్ను సంభాషిస్తా ఉన్నప్పుడు వర్క్ ప్లేస్ లో గానీ బైబుల్ కాలేజెస్ లో గానీ పాస్టర్స్ తో పాటు సంభాషిస్తూ చర్చెస్ లో ఈ విషయాలు చాలా జాగ్రత్తగా చూస్తా ఉంటాను ఎందుకంటే దేవుని ఆలోచనలు ఆ క్షణము ఆ టైం కి ఏందనేటి మనకు తెలియదు మనము మన సంభాషణ ద్వారా ఆయన ఆలోచన జడగొడుతున్నామా అనేది కొంచెము కష్టతరంగానే ఉంది నాకు ఈ వాక్యం ధ్యానించడము ప్రకటించడం కూడా ఎందుకంటే అది ఆ రీతిగా బయల్పరచబడినప్పుడు మనం దానికి స్పందించినప్పుడు మన జీవితంలో సంపూర్ణమైన మార్పులు వస్తాయి దానికి తగిన ప్రతిఫలము ఆశ్వర్య రూప ఆశీర్వాద రూపకంగా కూడా వస్తుంది నాకు తెలుసు దీని తర్వాత మనం చూస్తాం కదా యోబు ఎంతగానో ప్రశ్న పడినట్లు ముప్పై ఎనిమిదో అదే క్షమించు ప్రభు అంటాడు కదా అంటే మనము అనేక పర్యాయం మన అనుదిన జీవిత విధానాలలో మనం మన జ్ఞానాన్ని మన తెలివిని వాడతా ఉంటాం ఎటువంటి సమస్య వచ్చినా వాడతాం యోబుక్ తన తరంలో ఎంతో జ్ఞానవంతుడు అందరకొచ్చి సలహాలు తీసుకునేవాడు తనకే సమస్య వచ్చినప్పుడు తన జ్ఞానాన్ని చూపిస్తున్నాడు కానీ అది ఎటువంటిగా దైవికమైంది అనేది రెండో వచ్చే జ్ఞాపకం చేస్తుంది జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనలు జరుపుచున్న వీడు ఎవడు అంటే ఎంతగా కోపం వస్తుంది దేవునికి అని నీతిమంతుడే కాని మనం చూస్తాం మొదటి అధ్యాయంలో ఒకనొక దినము తటస్థించింది దేవదూతలందరూ దేవులు సైలలో దుష్టుడు కూడా అపవాది కూడా భూమి అంతా అటు ఇటు తిరిగి వచ్చిన వాడు నువ్వు ఎక్కడికి నుంచి అంటే భూమి అంత అటు ఇటు తిరిగి వచ్చినావు అంటే వాడి పని అది ఏం పని పాటలేనాడు ఏం చేస్తాడు అంటారు ఊరు చుట్టూ అట్లా వీడు కూడా లోకం అటు ఇటు తిరిగి అప్పుడు దేవుడు అంటుడు మళ్ళీ నా దాసుడు అన్నది నువ్వు ఏమాచించినవు అంటే యోపు ఆయన చుట్టూ కంచె కాబట్టి నువ్వు అతను ఆశ్రయించినావు కాబట్టి అతను నిన్ను పూజిస్తున్నాడు నిన్ను సేవిస్తాడు కంచె తీసే దాని తర్వాత అప్పుడు దేవుడు అంటు నీకు అధికారం ఇచ్చిన అంటాడు అంటే దృష్టికి అధికారం ఇవ్వకపోతే వాడు దేవుని పిడలను ముట్టలేడన్న విషయం నేను అక్కడ నేర్చుకున్నారు ఫస్ట్ టైం నా లైఫ్ లో దేవుడు ఎందుకు సైతానికి ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని బిడలను ముట్టడానికి ఆయన మహిమ పరచబడడం కోరుకు మనకు ఒక సాక్షినివ్వడం కోరు సైతాను అభ్యర్థిపడని రుజుపరచడం కొరకు కాబట్టి యోపు విషయంలో కూడా అదే జరిగినట్టు మనం చూస్తాం కదా అయితే ఆ జ్ఞానము మనం వాడుతున్న జ్ఞానము అనేది అర్థం చేసుకోవాలంటే మనం కొరితిసిన పత్రికలో నీ వాక్యం కి ఇప్పుడు వెళ్లాల్సిందే కాబట్టి కొరతలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో పౌలు ఈ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు మనకున్న జ్ఞానము మన చదువులు పనికిరాని అన్న విషయాన్ని నేను ఇక్కడ నేర్చుకున్నాను నువ్వు ఎంత గొప్ప ధ్యానం అనగా లోకంలో ఎన్న చదువుకోవచ్చు హైయర్ స్టడీస్ చేసిండొచ్చు ఎన్న పుస్తకాలు రాసిండొచ్చు ఎంత రీసెర్చ్ చేసి ఉండొచ్చు నువ్వు చాలా గొప్పవైంది రకరకాల మనసు పిలిచి ఏమంటాము లెక్చర్స్ ఇవ్వడానికి పబ్లిక్ స్పీచెస్ ఇవ్వడానికి మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు మీరు గొప్పవల్ల కానీ ఈ అధ్యాయం చెందినాక అసలు అవన్నీ దేనికి పనికిరావన్న విషయాన్ని ప్రభు చూపిస్తుంది చూడండి కొరితలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మొదటి వర్షం నుంచి నేను చదువుతా ఉంటాను కొంచెం జాగ్రత్తగా వినండి సహోదర్లారా అంటే ఇది రక్షణ పొందిన వారికి సంబంధించిన వాక్యం సహోదరులంటే యేసు రక్షింపబడ్డ వారిని అందరినీ సహోదరులు కదా కాబట్టి సహోదర్లారా ఎవరిని సంబోషిస్తున్నాడు నాన్ క్రిస్టియన్స్ ని కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత నేను మీ వద్దకు వచ్చినప్పుడు కాబట్టి ఒక సేవకుడు సహోదరు దగ్గరకు వచ్చినప్పుడు రీతి ఉండాలనే మీకు చెప్తాడు వాక్చాతుర్యంతో గాని జ్ఞాన అతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను కాబట్టి దేవుడు అనేకమైన మర్మాలు మరి కానీ ఆయన అంటున్నాడు నేను ఎప్పుడు కూడా వాక్చాతుర్యం వాడలే జ్ఞాన అతిశయం నాలో లేదు అన్న విషయాన్ని ఆడ చూపిస్తున్నాడు చాలా తేటగా మొదటి వశనంలో మన కూడా అది రీతి ఉండాలనేది మనకు హెచ్చరిక లాగుంది పౌరుని మనం నేను క్రీస్తుని పూలు నడుచుకున్నట్లు మీరు నన్ను పూలు నడుచుకున్న ఎందుకు చెప్పిందంటే అంత కాన్ఫిడెంట్ గా సాక్ష్యం ఇవ్వగలిగిందంటే ఆయన జీవిత విధానము ఆయన పర్సనాలిటీ ఎటువంటి వాక్యం నేను మీ యొక్క వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞాన అతిశయంతో గానీ దేవుడి మర్మం మీకు ప్రకటించు వచ్చిన కాను ఖచ్చితంగా చెప్తాను నేను ఎప్పుడు అట్లా అయితే రెండో వర్షంలో నేను ఏ సుకరిస్తును అనగా ఏ తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుండా నిశ్చయించుకుంటే మనం తీర్మానించుకుంటున్నాం మన సేవ జీవితంలో మన పరిచర్లో మనం సువార్త ప్రకటించినప్పుడు ఆ సిలువ మరణానికి సంబంధించిన విషయాల నుంచి తొలగిపోవద్దు మనం నువ్వు సంభాషిస్తున్నప్పుడు మనుషులతో ప్రత్యక్షణము ఆ సిలువ చెంత నిలబడి ఉండాలను సెలవ చాటును నిలబడి ఉండాలను అక్కడ సిలువ కాళ్ల దగ్గర మన ప్రభు కాళ్ల దగ్గర నిలబడి ఉంటేనే గానీ నీకు ప్రొటెక్షన్ ఉండదు నీ సేవా జీవితం అనేది రెండో వర్షం జ్ఞాపకం చేస్తుంది మూడో వర్షంలో మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొక్క ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన విషయం నువ్వు ఎంత గొప్పవన కావచ్చు కానీ అందరికంటే నువ్వు తగ్గినవంత బహుగా బలహీనంగా ఉన్నవాడు విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనుకుడు ఎందుకు వణుకుంటది ఎక్కడ తప్పిదం చేస్తాము ఎక్కడ ఆహం చూపిస్తామో యోగ జీవితాలు అది మనం కనిపించినట్టు చూస్తాం ఈ వాక్యంలో కదా ఇంతకు చూపించిన వాక్యంలో ఆయన చాలా తెలివి గలవాడు జ్ఞానవంతుడు తన తరంలో నిందరతుడు అన్న కదా దాన ధర్మాలు బాగా తన పిల్లలు పాపం చేస్తే ప్రతిరోజు పాపం చేస్తుండ్రేమో అని వాళ్ళ పార్టీ కైండ్ కదా పిల్లలు ప్రతిరోజు పార్టీస్ చేసుకున్నారు క్రిస్టియన్ లైఫ్ అట్లుంటది రోజులలో నేను ఒకసారి బ్లూ ఫాక్స్ అనే హోటల్ నా కలీగ్స్ తో పాటు నాన్ క్రిస్టియన్ లేడీ కలిగ్స్ ఉండే నాతో పాటు వాళ్ళందరూ కాఫీ దాదామని వెళ్తే అక్కడ పై కూర్చుంటే అది ఆశ్చర్యం ఏంటంటే అది ప్రీ క్రిస్మస్ డే ఉండే ట్వంటీ అనుకుంటా అది ఇప్పుడు చాలా కాలం క్రింద్రోజు క్రిస్టియన్ యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అంతా ఆ హోటల్ కచ్చిండ్రు వాళ్ళొచ్చి మేము కూర్చున్న మాకు ఆపోజిట్ బెంచ్ మీద టేబుల్ లో కూర్చున్నాం ఒక దగ్గర దగ్గర ఒక ఏడు ఎనిమిది మంది యంగ్స్టియన్స్ మనం గుర్తుపట్టగలం అయితే ఆ టేబుల్ మీద వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్స్ చూస్తే అందరికీ ఆశ్చర్యం గలగా నాన్ క్రిస్టియన్ కలిగి అంటే లుక్ అట్ దట్ హౌ దే ఈ కూడా నా మైండ్ ఓపెన్ అయిపోయింది క్రిస్టియానిటీ ఎంత భయంకరంగా పర్సీవ్ అయింది లోకంలో మనుషులు ఏ రీతిగా పర్సీవ్ చేస్తున్నారు క్రిస్టియానిటీని వీళ్ళు తినుబో తిండిపోతూ త్రాగుబోతులు అన్న ముద్రేసేసారు నేను అందుకే ఎక్కడ పోయిన ప్రతి ఒక్కరు హెచ్చరిస్తా ఉంటాను నేను చిన్నప్పటి నుంచి రెండు చపాతూ తిన్నవాడిని ఉదయం ఈ రోజు ఇప్పుడు ఒకటే చపాతీ తింటున్నా అది ఇంకొక రెడ్డికి అర్థం చేసుకోవచ్చు ప్రకృతి సహజంగా అంతే శక్తి అంది రెండు తిన్నా అంతే శక్తి అందినాడు పసిపిల్లలు తినేంత ఆహారమే తింటాను నేను ఎవరైనా పార్టీస్ వరకు తిన్నాను అంటే ఇంకొక పూట అసలే తిన్నాను నేను ఎందుకంటే మన కడుపు మన దేవత కావచ్చు వారి కడుపే వారి దేవత అని ఎవరి గురించి మాట్లాడిండు తెలివారు మాట్లాడి ఆ వాక్యం కాబట్టి ఇక్కడ ఈయన ఈ భయం బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ సేవకులతో ఉండాలనేది అందిస్తాం ఇప్పుడు చూడండి అసలైనచనంలో మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనకా ఈ రోజు జరుగుతుంది ఎన్ టైమ్స్ లో మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని చూడండి ఈ విషయం హెచ్చరిక మనకి మన విశ్వాసం ఈ రోజు ఆనెస్ట్లీ చెప్పాలంటే దేవుని మీద సంపూర్ణంగా నమ్మిక ఉంచిన వాళ్ళము ఎందుకు సెక్యులర్ గా ఆలోచిస్తాం ఇది బహు కష్టతరం మీద నాకైతే అర్థం చేసుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఈ సెక్యులర్ నాలెడ్జ్ తోనే బొంబాడైతుంది మన మైండ్ ఇది ఎట్లా ఎందుకింత ఎట్లా ఎక్కడ పరిస్థితి ఏంది ఆయన కంట్రోల్ లేడా ఆయనకి స్థితి కంట్రోల్ లేదా సమస్త సృష్టి ఆయన అధికారంలో ఉంది కదా ఆయన ఆధీనంలో ఉంది కదా మన ప్రభు మన నుంచి తెలియలేచిపెళ్ళ కన్నాడు ఈ సమస్త సృష్టి మీద అధికారం నేను అంటున్నాడు పర్ఫెక్ట్ కంట్రోల్ లో ఉండే జ్ఞాపకం వస్తుంది మనం మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకోన దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడనను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించింది మన సేవ జీవితానికి సంబంధించింది క్రిస్టినిటీ హెచ్చరిస్తారు మన విశ్వాసాన్ని ఈ లోకపు జ్ఞానం మీద ఆధారం చేసుకోవద్దు రక్షింపడ్డ వాళ్ళము సంపూర్ణంగా దేవుని మీదనే ఆధారపడాలన్న విషయం ఇది హెచ్చరిస్తుంది మనకి దురదృష్టం ఏంటంటే ఆ సైన్స్ రకరకాల డాక్టర్ల నాలెడ్జ్ రకరకాల సైంటిస్ట్ల నాలెడ్జ్ ఈ గవర్నమెంట్ అథారిటీస్ వీళ్ళ నాలెడ్జ్ ఆధారపడుతున్నాం ఎవ్రీడే ఆ స్టాటిస్టిక్స్ చూస్తామో భయపడిపోతా ఉంటా ఇంతమంది చనిపోతున్నారు ఇంతమంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు ఇంత మంది అవుతున్నారు ఆ వాటినే తీసుకుంటే సమయం అంత కాలం వెలిగిస్తున్నారు మనం ఈ సోషల్ నెట్వర్కింగ్ అది ఒకటి ఫీల్డ్ అది అది మొత్తం రెస్టై చేస్తుంది దేవుని బిడని సమయాన్ని సమయాన్ని పోనీ సదీనం చేసుకుంటే దాని మీద ఎక్కువ సమయం పెట్టేసి మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నాం ప్రైమ్ టైం అనేది లైఫ్ లో ఎప్పుడు దొరకదు ఎందుకంటే లాక్డౌన్ లో దీన్ని మనం ఎంత సదీనం చేసుకుంటే ఆయన మనం అంత మంచిదని ఇక్కడ వాక్యం జ్ఞాపకం కాబట్టి నేను మాట్లాడిన సువార్థ దాని తర్వాత ఆరో వారి మధ్య జ్ఞానం బోధించున్నాను ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా ఎవరి మధ్య సువార్త ప్రకటిస్తున్నాం అనేది ఇక్కడ పరిపూర్ణలైన వారు అంతా తెలుసు దేవుని వాక్యం వారి మధ్యలో బోధించిన ఆయన ఎంతగా కష్టంతో ఈ వాక్యం భావిస్తున్నదని అర్థం చేసుకుంటాం అది ఈ లోక జ్ఞానము కాదు మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ లోక జ్ఞానం వాడదు నిరర్తకులైపోచున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు ఈ లోక అధికారులు ఎవరు అంటే డాక్టర్స్ సైంటిస్ట్లు సివిల్ సర్వెంట్స్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ హైలీ హైలీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ లోకంలో వెళ్లే అధికారులు ఈ వైరస్ గురించి ఎవరు మాట్లాడతారు అంటే ఆ సైంటిస్ట్లే మాట్లాడతారు వాటికంటే నాలెడ్జ్ ఎవరికైనా ఏ పాస్టర్ కన్నా ఉందా అని నేను ప్రశ్నిస్తే కొంచెం ఖచ్చితంగా ఉంటుంది కానీ నేను చూపిస్తున్నా పాస్టర్కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని బయట చూపిస్తున్నాను మీకు వాక్యం కూడా రుజువు చూడండి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము ఈ జ్ఞానము మరుగులుండే ఒకప్పుడు జగత్ ఉత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను ఇప్పుడు చూడండి ఇది మన కొడుకు జ్ఞానం ఈ జ్ఞానము వాడుకున్నప్పుడు నీ సేవ జీవితము ఎంతో ఫలపరితమవుతుంది అనేక ఇది బలైన మనని బలపరుస్తూ ఎందుకంటే నా జ్ఞాపకం ఒక ఒక చర్చ్ లో నేను ఒక పరిచయం చేస్తున్న కాలంలో రఫ్లీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చంద్రశేఖర్ బ్రదర్ వాక్యం చెప్పిందంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇండిపెండ్ చర్చ్ వచ్చేవారు ఆ రోజు ఈవినింగ్ అట్లా వీక్లీ టూ టైమ్స్ చెప్పేవాడు అయితే కొంతమందికి కొంతమంది ఎల్డర్స్ కి అది ఆ బోధ నచ్చలేదు నేను తర్వాత నేను అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది నేను బయటికి వచ్చినాక ఆ మూడు వందల నుంచి ఒక వ్యక్తి వచ్చి బ్రదర్ మీరు బయట ఎందుకు స్టార్ట్ చేయరు బయట బైబుల్ స్టడీ స్టార్ట్ చేస్తే చాలా మంది బెనిఫిట్ పొందుతారు కదా స్టార్ట్ చేసిన చేసినప్పుడు ఆ బ్రదర్ ప్రేరేపణ వల్ల స్టార్ట్ చేసినాం ఈ రోజు ఆ బ్రదర్ కూడా లేదు ఆ బ్రదర్ వాపస్ వెళ్ళిపోయినక్కడికి సో నేను అనేది మనుషులు మన దగ్గరకు వచ్చి వాపస్ వెళ్ళిపోతనే ఉండాలా మన సంఘాలు నిండిపోవాలని నేను ఎప్పుడు పోరాడు ఎందుకంటే అది తప్పు బోన ఆపస్లో బోన ప్రతి ఇంటింత చర్చ నడవాల పది మంది ఆ చర్చ ఇంట్లో జాయిన్ అయినట్టుకోండి పదకొండో వాడు వచ్చిందంటే పదకొండో ఇంట్లో నెక్స్ట్ స్టార్ట్ చేయాలి చర్చ్ నా దృష్ట నేను నేర్చుకున్న ఆపోసుల కార్యం చర్చ్ నిండొద్దు చర్చి ఎంటీ కావాలా అప్పుడే విస్తరిస్తా సువార్త అది నిండిందంటే అక్కడ ఏదో బలహీనత ఉన్నట్టు సమ్ పొలిటికల్ సిస్టమ్ జరుగుతున్నట్టు నిండని నిండొద్దు మనం మనం సంఘర్షణలను ఏ రీతిగా పోషించాలని వాళ్ళందరినీ యాచకులుగా మార్చి వాపసు పంపాలి ఆ సేవ తీర్మానించగలుగుతుంది నేను అది తీర్మానించేవకులు బయటకొచ్చారు ఇప్పుడు చాలా మంది సేవ చేస్తున్నారు నేనేం దాన్ని బట్ అతీష్ చేస్తలేను కానీ నేను చెప్తాను మీరు ఎంతకాల మీరుంటా ఉండదు మహిళలు మీరు లేదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీకు ఫీల్ పంట్ ఉంది మీరు దాన్ని సంపూర్ణంగా చేసుకోవాలి దేవుడు మీకు ఒక భారాన్ని ఇచ్చేడు అది మీరు కొనసాగించుకోవాలి నా దగ్గర ఉండడానికి మీరు నేను ఎంత ఎందుకంటే అది శరీరమైంది వాళ్ళ నా దగ్గర అటాచ్మెంట్ ఉంటుంది శరీరమైంది వాళ్ళక్కడ పాలిటిక్స్ వచ్చినప్పుడు పడతా ఉంటారు నాకు వ్యతిరేకంగా ఇంటరేష్ ఎందుకు ఆ రీతిగా ఎందుకంటే అది విరుద్ధం మనుషులు మనతో ఎందుకు లాంగ్ టర్మ్ ఉండాలా చర్చేస్తాను ఉండద్దు సమస్త జల్లను సుశీలత చేయడానికి ఆజ్ఞా ఇచ్చండు ఆజ్ఞ అతిక్రమించడం ఎందుకు మనం పాపంలో పడిపోవడం ఎందుకు ఇది బహు కష్టకరమైనది కొంచెం సేపు ధ్యానించడం కానీ ఇప్పుడు చూడండి ఎనిమిదవ అది లోకాధికారులకు ఎవరికి తెలియదు దేవుని మర్మం ఈ వైరస్ ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు ఈరోజు దానికి మందు ఎవరికి తెలియదు అది వారికి తెలిసి ఏం జరిగిందో చూడండి మహిమ స్వరూప్యకు ప్రభువు నువ వేయకపోయదురు ఏ స్వరూకు సంబంధించిన విషయాలు వాళ్ళు అప్పుడు తెలుసుకునిటే ఆ రోజు ఆయన సెలవు వేకపోయేవాళ్ళు ఆత్మీయని అర్థం చేసుకోండి ఈ రోజు క్రిస్టియన్స్ కూడా అదే జరుగుతుంది కాబట్టి లోకాధికారులు అంటే ఈ లోకంలో ఉన్న అథారిటీస్ వాళ్ళకి ఎవరికి ఈ దైవికమైన మర్మం తెలియదు బైబుల్లో ఉన్న ఏ సత్యాలు వారికి తెలియవు వాడి దగ్గర నేను కూర్చొని నేర్చుకున్నట్టు ఏముంది నేను అంటే కొంచెం మహంతం చెప్తలేదు దైవ వేషంతోనే చెప్తున్నాను రకరకాల డాక్టర్స్ అతను మాట్లాడి ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ఏంటి నిమ్స్ సూపరింటెంట్స్ ఏంటి ఆర్ఎంఓ అందరూ మాట్లాడుతూ ఉంటారు అవన్నీ విని విని విసి చెందుతా ఉంటాయి ఎందుకంటే నన్ను అది దేవుని వాక్యం నుంచి దూరపరుస్తుంది దేవరాత్రంలో ఆయన వాక్యం అంత ధ్యానించాలని మనం చూస్తాం కీర్తన గ్రంథం మొదటి దగ్గర కానీ ఈ లోకపు జ్ఞానం ఏం చేసిందంటే మనల్ని దేవునించి బహు దూరపరుచినానికి మనకి అందుకే మనం మరిచిపోతంలో మన పోషణ ఏ రీతి ఉంటుంది మన భవిష్యత్తు అంటే కీర్తల గ్రంథం నలభై చెప్తాడు మీ భవిష్యత్తులో చేతిలో సురక్షితంగా దాని గురించి దాని లెక్క అవి లెక్కకు మించిన వింటుంది భవిష్యత్తుకు సంబంధించిన ప్లాన్స్ ప్రణాళికలు దేవుడు కాబట్టి మనం ఎందుకు చింతా వాటి గురించి అందుకని నేను మీకు ఒక రెండు ప్యారలస్ చూపించేసి వాక్యాన్ని మిగిస్తాను ప్యారలస్ అంటే ప్రవచనాత్మకమైన ఆ ఏమంటాము రెండు విధాలుగా అవి నెరవేరడం ప్రవచనాలు రెండు దశలలో నెరవేరడం పారలల్స్ అంటే ప్రాఫిటింగ్ ప్యాక్లెల్స్ అంటారు అయితే మొదటిదిగా ఎక్కడ మనం చూస్తామంటే మీకు ఈ వాక్యం చాలాసార్లు ధ్యానించేటప్పుడు కూడా రెండో రాజుల గ్రంథాలు చూస్తాం మనం రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచనాలనుకుంటా మొదటి ఏడు వచనాలు రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయంలో ఒకటి జరిగింది అక్కడ ఏం జరిగిందనేది చూపిస్తున్న ఆదికియాకు మరణం కరమైన రోగం కలగా ఆమోజక ప్రవక్త అయిన యశ అతని ఎదుకు వచ్చి మరణమవు బ్రతుకో గనుక నీళ్లు చెక్కబెట్టుకోవాలని యోహి చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని యోహోవ యథార్థ హృదయ విధ నీ సంధిని నేను ఎట్లు నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు జరిగించునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిచ్కియా కన్నీళ్లు విడిచిచ్చు యోహోవను ప్రార్థించింది నడిమిషాలలో నుంచి అవతలకు వెలకమునికే యువత ఇలాగ సెలవించదు నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి ఎదుగుతని తొలి దేవుడవి యొహకు సెలవించింది అనగా నీవు కన్నీళ్లు విడుచుతా చూచి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను నేను నిన్ను బాగు ఇంకా పదినైదు సంవత్సరముల ఆయుష్యం నీకు ఇచ్చుదను మరియు నా నిమిత్తము నా సేవల దావిద నిమిత్తము ఈ పట్టణం నేను కాపుడుచు నిన్నను ఈ పట్టణంలో అశురు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదే ఏడవ వర్షంలో పిమ్మట యశయ అజునపు పండ్ల ముద్ద తెప్పించి చెప్పగా వారు దాని చేతి దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతను బాగుపడని ఇక్కడ ఒకటి నేను నేర్చుకున్న ఈ రోజు ఈ వైరస్ కి ఎన్ని మందు లేదు ఎందుకంటే లోకాధికారులకు ఆ జ్ఞానం లేదు ఎవ్రీ సైంటిస్ట్ ఫెయిల్ అయిన ఎకనామిక్ టైమ్స్ పేపర్ లో చూసిన హండ్రెడ్ అండ్ ట్వంటీ వ్యాక్సిన్ వాటి క్యాండిడేట్స్ అంటారు హండ్రెడ్ అండ్ ట్వంటీ అంటే హండ్రెడ్ అండ్ ట్వంటీ కంపెనీస్ ట్రై చేస్తున్నాయి కూడా దగ్గరికి రాలేదు ఇంకా టూ ఇయర్స్ అంటారు అంటారు టెన్ ఇయర్స్ అంటారు కాబట్టి ఆధారపడుతున్నారు ఆర్టికల్ చదివినాక ఎవరు కూడా హోప్ ఫుల్ గా లేదు పైగా చాలా మందికి తెలియదు ఏంటంటే వ్యాక్సిన్స్ అనేది ఈ లోపలితనమో చూడండి ఎందుకు వెలితనం అంటే ఇప్పుడు నేను రుజు పరుస్తున్నాను ఈ వ్యాక్సిన్ ఈ వరస్ కి వ్యాక్సిన్ దాని పేరు నేను ఎప్పుడు తీసుకోను సెవెంటీ ఫైవ్ డేస్ క్రితమే దాని పేరు తీసుకోను మళ్ళీ క్లుప్తంగా చెప్తాను ఈ వైరస్ కి విరుగుడు వ్యాక్సిన్ ఏంటంటే అదే వైరస్ ని మాడిఫై చేసి మనుషుల శరీరంలోకి ఎక్కించడమే వ్యాక్సిన్ చెప్పండి ఎంతమందికి అవసరం ఈ వ్యాక్సిన్ నేనైతే తీసుకోను ఎందుకంటే ఉన్న వైరస్ ని కల్చర్ చేసి మాడిఫై చేసి ల్యాబ్స్ ఇంజెక్షన్ రూపకంగా మంచి వాడి శరం లోస్తే వైరస్ లేని వాడికి మళ్ళా వైరస్ ఎక్కిస్తున్నావు దాన్ని వ్యాక్సిన్ అంటారు చెప్పండి ఎంతమందికి ఇష్టం ఆ వ్యాక్సిన్ ఈ లోకపు జ్ఞానం ఎటువంటిదో ఇక దేవుడు నేచురల్ గానే నీ శరీరంలో ఎబిలిటీ పెట్టే జీవకణం తెల్ల వైరసెస్ ని చంపుతాయి ఎందుకు చంపతలే అంటే తెల్ల కణాలకి ఎందుకు ఆ యోగ్యత పోగొట్టుకుంది చీకటి కాబట్టి చీకటి జీవితంలో ఉన్నవాడు దాన్ని అర్థం చేసుకోలేదు తెలుగులో ఉన్న వాళ్ళు సరిగా అర్థం చేసుకోగలం కాబట్టి ఆహ్వానిస్తున్నాయి అది ఎవరు ఎర్ర రక్త కణాలు ఈ వైరస్ ని ఎందుకు ఆహ్వానిస్తున్నాయి వాటి సెలి ఈ తెల్ల రక్త కణాలు ఎందుకు దాన్ని చంపలేని స్థితిలో ఉన్నాయి ఫ్రెండ్స్ అనుకుంటున్నాయి అవి సహవాస దోషం అంటాం కదా మనం బైబిల్ సో ఫారెన్ వైరస్ ని మన జీవ కణాలు స్నేహితులుగా చీకటి శక్తులని వెలుగుమయమైన మనుషులు సహవాసంలో ఉంటారే జరుగుతాయి విశ్వాసకి అవిశ్వాసత పూర్తని ఏడాది తెలుసు అంటే ఇక్కడ చూస్తే నన్ను గుర్తు వెళ్తుంది కాబట్టి ఇక్కడ యశాద్ దేవుడి భయంతో వచ్చింది కన్నీటి ప్రాదాగిందని ఎందుకంటే హెజకయ్య వచ్చింది రోగం కానీ ఆ రోగం మీద రాచపోతే క్యాన్సర్ కూడా ఇంగ్లీష్ మళ్ళీ దానికి క్యాన్సర్ కి మంది లేదు అంజరపు పోలుచుకుంటే ఈ వైరస్ కి విరుగుడు మన ఆహారంలో పెట్టగలడు అది నేను అర్థం చేసుకున్న నీరజ్ తినే రైస్ లో నీ తినే చపాతిలో నీ తినే కూరగాయలలో కూడా ఆయన స్వస్థత పెట్టగలడు మళ్ళీ మనుషులు ఎందుకు మెడిసిన్స్ తగ్గట్టు తిరుగుతున్నారు ఈ లోకపు జ్ఞానము పనికిరాని జ్ఞానం నీ విశ్వాసాన్ని దాని మీద ఆదరణ ఇది హెచ్చరిస్తుంది అయితే గొప్ప రాజు దేవుడు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు అటువంటి వాడు తన ఇల్లు చక్కపరచుకోలేకపోయింది ఆ దశలో చనిపోతాను అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు ఇల్లు చక్కపరచుకున్నాడు తన జీవితాన్ని సరిచేసుకున్నాడు కష్టత పడి కన్నీరు విడిచేడు ఈ రోజు ఎక్కడైతే కన్నీటి ప్రార్థనలు లేవు చర్చ ఎక్కడైనా ఈ వైరస్ కి వ్యతిరేకంగా ఎవరైనా కన్నీటి ప్రార్థన చేస్తున్నారా ఎక్కడ ఎక్కడ కేసెస్ వెళ్ళని ఒక్క సాక్ష్యం వెళ్ళని ఇంకొక సిచ్యువేషన్ చూపించిన వాక్యాన్ని ముగిస్తాను అదే రాజుల గ్రంథంలో ఇంకొక రాజు గురించి నేను వాక్యాన్ని ముగిస్తాను చూడండి రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి ఎనిమిది వర్షనాలు ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇసల మీద తిరుగుబడి ఇది కాలం ఆహాబు కుమారుడైన అహజ్య అనే రాజు గురించి ఇక్కడ చెప్పబడింది స్టోరీ రెండవ వర్షంలో అహజ్య శ్రూలో తన మేణగది కిటికిలో నుండి రోగి అయి మీరు ఎక్రోనో దేవత బూబు నొద్దుకు ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థ లేదో విచారించడని దూతలను పంపాడు చూడండి ఆహాబు కుమారుడు అహాజీ ఇంకొక రాజు ఇసల దేశం ఇంకొక రాజు ఈయనం చేస్తున్నాడు ఆ మేడగాదిలో ఆ బాల్కనీ పోయిండు బాల్కనీ సపోర్ట్ లేదు కింద ఆ ఇంగ్లీష్ లో ఉంది అటిక్స్ అని ఆ సపోర్ట్ లేని ఆ స్ట్రట్స్ అంటారు ఆంగులర్స్ లాగా పెడతారు బాల్కనీ ఆ ఆంగులర్స్ ఏమైనాయో అక్కడ నుంచి పడిపోయి ఆయన నుంచి పడిపోయి రోగి అయినట్టే తల కలవియర్ డాయి ఆయన ఏం చేస్తాడు ఎక్రోనకు పంపిస్తున్నాడు ఎవరిని కన్సల్ట్ చేయడానికి దయ్యాలనిసల్ట్ చేయడానికి మళ్ళా దేవుడు ఇజ్రా దేశంలో ఒక గొప్పరాజు కుమారుడు మహాబు కూడా గొప్పరాజు గత పరీతికి చెప్పాలంటే అని తన తండ్రికి తగినట్లు ఈయన ఏం చేశాడు కఠినంగా జీవించినట్టు మనం చూస్తాం అయితే అప్పుడు ఏం జరిగిందో చూడండి మూడవ వర్షంలో యోహో దూత రాజు పంపిన దూత బయల్ జబూబున పోయినరు పనివారు అప్పుడు ఏలియా అక్కడికి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళతో లేచి శివణరాజు పంపిన దూతలను ఎదుర్కొనపోయి ఇట్లా ను వారిలో దేవుడు ఉన్నాడు లేడు అనుకుని ఎక్కడున్న దేవత అయిన బయలు జబూబు ఇది కొంచెం కష్టం కదా ధ్యానించడం ఇసు దేశంలో దేవుడు లేడని మీరు దయ్యం దగ్గర పోతున్నారా అంటుంటే ఇంకా కష్టం ఉంటుంది ఏలి అంటున్నమాట ఏలికి దేవత బయలుపరిచింది వాళ్ళు అక్కడ పోతున్నారు వాళ్ళతో మాట్లాడారు ఈ రోజు మనం సేవ జీవితంలో ఇదే మనం ఎవరిని కన్సల్ట్ చేస్తున్నాం దేవతల మన ప్రభుత్వ ఈ లోకపు జ్ఞానాన్ని కన్సల్ట్ చేయడము దేవతలను కన్సల్ట్ చేయడంతో పోల్చబడింది ఎందుకంటే వాళ్ళు అధికారులు కదా గాడ్స్ ఆఫ్ దిస్ వర్ల్డ్ అంటారు గాడ్ అంటే రూలర్ ఈ లోఅ రూలర్స్ కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది చూడండి కాగా యోహ వసులు వచ్చింది మంచం మీద దిగి రాకుండా నీవు నిశ్చయంగా మరణం అవదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను కాబట్టి చూడండి ఇద్దరు రాజులే ఇద్దరికి అనారోగ్యమైంది కానీ ఒక అతను దేవుణ్ణి దర్శించాడు దేవుడి మీద ఆధారపడి ఇంకొక తేడు దయ్యం మీద ఆధారపడి తేడా ఏంటి చూడండి మన దేవుని గారు దేవుని సరైన జీవించిన వారి దేవుని వాక్యం తెలిసిన వారే ఎవరిని కన్సల్ట్ చేస్తున్నారు దేవుని కన్సల్ట్ చేయాలన్న విషయాన్ని ఇక్కడ మనకి వాక్యం హెచ్చరిస్తున్నాడు ముగిస్తున్నా నేను ఇంకా ఒక్క విషయాన్ని చూపించి ముగిస్తాను గ్రంథం ఎనిమిదవ తేము పదిహేడవ వర్షంలో దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ చూడండి నేను మిడనాగులను మీలోనికి పంపుచ్చున్నాను అవి మిమ్మల్ని ఖర్చును వాటికి మంత్రం లేదు దేవుడే మిడనాగులను పంపిస్తాను అంటున్నాడు అంటే అది పాయిజన్ కాబట్టి నేను మిడిలాగులను మీలోనికి పప్పుచున్నాను అవి మిమ్మల్ని ఖర్చును వాటికి మంత్రము లేదు మంత్రం అంటే ఆ కాలంలో మందు ఈ కాలంలో మన మంత్రం అంటే వేరేగా అర్థం తీసుకుంటాం కానీ ఆ కాలంలో దానికి మందు లేదంటాడు దాని తర్వాత పది రోజు నాకుండే నా లోపల సమస్యలు ఇచ్చినది నేను దేని చేత దుఃఖాపశాంతి నదును యహోవ సీను లేకపోయినా ఇది నేను వేసిన ప్రశ్న దేవుడు మనకి వేసిన ప్రశ్న యహోవా సీయో లేకపోయినా చర్చ లేకపోయినా ఈరోజు ఆమె రాజు ఆమెలో లేకపోయానా అని బహుదూర దేశమునబడుచున్నేవుడు వింటున్నా తెప్పించి అన్నట్టు అర్థం ఏంటంటే కన్సల్టింగ్ ది అదర్ గాన్సల్టింగ్ ది అదర్ నాలెడ్జ్ ఆర్ అదర్ విజమ్ మనం అక్కడ చెడిపోతున్నాం మనం ఎంతగా విశ్వాసంలో ఎదగాలనుకునే కొద్దీ అంతగా ఈ దుష్ట శక్తులు మనల్ని ఈ లోకం తట్టు ఉంచుతా ఉన్నాయి ఈ లోకాధికట్టు దిగుతుంది నేనందుకే టీవీస్ చూడను న్యూస్ పేపర్స్ ఎక్కువ చదవని ఈ సెక్యులర్ సబ్జెక్ట్స్ ఏవి చదవాలని వాట్సాప్ ఇవన్నీ నాకు అంత టైం ఉండదు అవకాశం ఎందుకంటే అవి మన విశ్వాసాన్ని ఖచ్చితంగా పడబడుతా ఉంటాయి ఈ టైంలో మనకి మన విశ్వాసం అంచనా అందుకే ఇచ్చే టైం అనే ప్రభుత్వం కాబట్టి ఇక మీదట మనము ఈ లోకల్స్ లని కన్సల్ట్ చేయకుండా మన ప్రభుత్వని కన్సల్ట్ చేస్తాం అటువంటి విశ్వాసం బలపరచాలి మన విశ్వాసము ప్రభు జ్ఞానం అందే వదిల అటువంటి వంధ్యతను మనకు అనుగ్రహించాలి ప్రార్థిస్తాం పరిశుధర వదు తండ్రి వదలన్న అనేక పర్యాయ ప్రభావ మేము నుంచి దూరం వెళ్ళిపోయాం తండ్రి మేము ఎవరి మనం కాదు ప్రభావ రక్షింపబడవాళ్ళం మీరు రక్తం చేత కొనబట్టం అయినాను ప్రభు అసత్యాన్ని రకరకాల ప్రాంతాలలో పరిగెత్తి అనేక పనులతో అలసిపోతున్నాం ప్రభావ మరి ఆ ఉత్తమంగా తండ్రి మీ పాళ్ల చింతకొచ్చి మీ సరిగి కూర్చొని మీ యొక్క స్వరాన్ని వింటుంది మీరు చెప్పే సాక్ష్యాన్ని వింటుంది ప్రభావం జ్ఞానం మాకు ఎందుకంటే ఇది ఈ నాగు పా మీరని ఇక్కడ వాక్యం చలివిస్తుంది దానికి ఏ మంత్రం లేదు దానికి ఏ లేదు మీరు తప్ప ఎవ్వరు స్వస్థపరచలేదు తండ్రి ఇవి మేము మనుషులకు చూపించాలా ప్రభుత్వ దానికి తగినటువంటి జ్ఞానము ధైర్యము పరిశుద్ధాత్మ మీరే మాకు అనుగ్రహించమని ఏస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్ ఈ దినాలలో ఉన్న పరిస్థితులు పరిణామాలకు కారణం దాదాపుగా మీరు చెప్పిన మాటను ఒక మాట సన్నివేశం ఏంటి వైరస్ ఆల్రెడీ వచ్చిన రోగాన్ని వైరస్ అయితే దాన్ని చేయటానికి బాగు చేయటానికి మళ్ళీ ఇంకో వైరస్ ను పంపిస్తా ఉన్నారని ఆ ఒక పాస్ట్ గారు పిల్లలిద్దరు కూడా మెడికల్ మిషనరీస్ గా వాళ్ళు కేవలం ఫ్రీ సర్వీస్ చేయాలనే ఉద్దేశం చేస్తే ఇద్దరు డాక్టర్ చదివారు చదివిన ఒక ఆయన పెద్ద ఆయన ఇప్పుడు యుక్రెయిన్ లో చదివచ్చి తర్వాత మళ్ళీ లో పీజీ డిప్లొమా చేసి అక్కడ నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి తర్వాత మళ్ళీ పీజీ చేయడానికి సీఎంసే ఫ్రీ సిట్ పొందుకున్నాడు అతని కమిట్మెంట్ ని బట్టి అతని యొక్క నాలెడ్జ్ ని బట్టి అట్లాగా అతను చెప్పినట్టుగా అన్నమాట ఈ టీకాలు ఈ వ్యాక్సిన్స్ ఇవన్నీ బోగస్ అయ్యి తప్పు రాంగ్ మంచి దేవుడు ఆరోగ్యవంతుడిగా మనిషిని గుర్తించిన తర్వాత ఆ ఆరోగ్యవంతుడైన మనిషిని వీళ్ళు వైరస్ పంపించి ఫైల్ చేస్తా ఉన్నారు ఏము లేదు ఇదంతా ఏంటంటే ఒక డ్రగ్ మాఫియా ఇది దేవుని వాక్యానికి దేవునికి విరుద్ధము అనేది అట్లా ఎప్పుడైతే మనోడు మాట్లాడుతున్నాడో ఇతను మాట్లాడే మాటలకి చాలా మంది అగ్రి అవ్వకుండా అతని కొంచెం రివర్స్ అయిన పరిస్థితి తర్వాత దినాల్లో కూడా ఇప్పుడు ఈ డ్రగ్ మాఫియా ఎవరైతే ఉన్నారో మీద అటాక్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అనేటువంటిది నాకు తెలిసిన సమాచారం అండి సో ఏదేమైనప్పటికీ దేవుని కొరకు నిలబడాలి దేవుని కొరకు కార్యం చేయాలి కానీ అనవసరంగా గర్థమైనటువంటి వాటి మీద లోక జ్ఞానం మీద ఆ లోక జ్ఞానం అంతా కూడా చెడిపోయిందే మన మానవ జాతిని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నాశనం చేయత్నం చేసేదే అనే విషయాలను ఆయన చెప్పగా సో రెండోసారిగా మీ నోటు వెంట నేను ఈ రోజు వింటా ఉన్నాను సో దేవునికి మహిమ కలిగిన గాక మనము మన పరిస్థితులు బాగున్నప్పుడు మనం ఎవరి దగ్గరికి అసలు ఎవరిని ఆశ్రయిస్తున్నాం దెయ్యంన్నా లేకుంటే దేవున్నా అనేటువంటిది కొన్ని ఆ విశ్వాసులు మాత్రమే కాదు సేవకులైనటువంటి వాళ్ళు సైతము ఆ దేవుని దగ్గర విచారణ చేయకుండా వారు వేరే మార్గాలు అన్వేషించి అన్వేషిస్తున్నటువంటి విధానాలు కూడా ఆ నాకు బోధపడతా ఉన్నాయి సో ఈ మన వరకు మనము జాగ్రత్త పడవలసినటువంటి వారమై ఉన్నామనేటువంటి చక్కని హెచ్చరికలు సలహాతో చక్క సందేశం అందించారు దాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన ధన్యవాదములు సో ఈ సమయంలో మనం ప్రార్థన సార్ ఈ సమయంలో మనం ప్రార్థనకు వెళ్దాము వన్ బై వన్ నాకు తెలిసి చంద్రశేఖర్ సార్ చక్రవర్తి గారు ఎఫ్ఐఎం సార్ శామ్ సార్ ఐదు మంది ఉన్నాం సార్ బాస్క సార్ జాయిన్ అయ్యారండి లేదు సార్ ఓకే ఓకే ఓకే ఆయన తర్వాత జాయిన్ అవుతున్నా ఒక లాస్ట్ లో ఏమైనా జాయిన్ కావచ్చు మనం అయితే మనం కొనసాగుదాం దాదాపుగా నాలుగు ప్రార్థనా అంశాలు నాలుగు ప్రార్థనా అంశాలలో ఒక కరోనా గురించినటువంటి అంశంలోనే ఈరోజు చెప్పబడినటువంటి వాక్యం దాదాపుగా ప్రస్తుతం రాజ్యం వెళ్తున్న తెగులు అది దేవుడి నుంచి దేవుని ద్వారా వచ్చిందే పంపించబడిందే దేవుని ఆశ్రయిస్తే తప్ప మనుషులు ఎవరు కూడా దాన్ని బాగు చేయలేడన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ప్రపంచానికి కూడా అర్థమయ్యేటట్లు దేవుడే తెలియజేయాలని ప్రార్థించేద్దాం సార్ ఆ ఎప్పుడైతే అలా అర్థం చేసుకుంటారో అప్పుడు దేయాలను ఆశ్రయించకుండా లోక జ్ఞానాన్ని ఆశ్రయించకుండా దైవ జ్ఞానాన్ని మాత్రమే ఆశ్రయించగలుగుతారు అప్పుడు ప్రజలు ఆ విడుదల స్వస్థత పొందగలుగుతారు సో అలాంటి ఒకను ఆ జ్ఞానము దేవుడు ప్రజలకి అనుగ్రహించలాగనా ప్రజలు దేవుని దగ్గర పొందుకున్నలాగనా ఆ విషయం కూడా మనం దయచేసి చెప్తున్నాం వాక్యానుసారంగా మనం ప్రార్థించేద్దాము ఈ ప్రార్థన ఎఫ్ఐఎం సార్ గారితో ప్రారంభించలేదు సార్ ఎఫ్ఐఎం సార్ మీరు సార్ చేయండి సార్ చెప్పబడిన వాక్ నేను సార్గా ప్రేదకృష్ణ మన దగ్గర ఉన్నాయి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ పిల్లలు ఆరోగ్యం జ్ఞాపకం చేసుకుంటూ సో మీరు కొనసాగించండి సార్ ప్రార్థం చేసుకుందాం ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి సర్వాధికారి సర్వ సృష్టికర్తమైన మా దేవ మహాగనుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నివాసి భూమి ఆకాశమును అందండు సరోవమును సుధించిన మా గొప్ప దేవా మా తండ్రి మానవుని మీ స్వరూప్యములు మీ కౌలిక చొప్పును సుధించి జీవవాయుదర్భ జీవాత్మ ఆయన తండ్రి మీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం మా దేవ ఎంతో గొప్ప ఉద్దేశముతోటి మీ నిత్య సంకల్పముతోటి గొప్ప ప్రణాళికతో ప్రభు ఈ మారణం నిర్మించినందుకు మీకు స్తోత్రం మా తండ్రి మా దేవ ప్రభు ఆయన ఈ ఉదయకాల సమయం మరొకసారి నాయన మీ పాదం చెంతకు మీ బిడ్డలముగా మీ సొత్తుగా మీ స్వకీయ సాంప్రదాయముగా యన మేమందరం కూడి వస్తుంటున్నాం ప్రభా నాయన ఒకప్పుడు మేము నెలిగిన స్థితిలో అంధకారంలో అజ్ఞానంలో జీవిస్తున్న మమ్మలను తండ్రి మీరు దర్శించిన దినాన్ని బట్టి స్తోత్రం మేము చెల్లించుకుంటున్నాం ముందుగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు ఎన్నిక చేసుకున్నారు నిర్ణయించుకున్నారు మీ కొరకు ప్రత్యేక పరిచారు ప్రభా మీ స్తోత్రంలో మాలో ఏ యోగ్యత ఏ ఎన్నిక ప్రభా ఏ లేదు తండ్రి ఆయన కొరికి ప్రభా ఇది మీ కృప స్తోత్రం ప్రభా ఈ లోకంలో జ్ఞానులకు ప్రధానులు రాజలకు అధికారులకు ప్రభా లభించినటువంటి గొప్ప రక్షణ భాగ్యము మాకు ప్రభా నాయన ఇచ్చారు స్తోత్రం ప్రభా మా తండ్రి మా దేవ నాయన మిమ్మల్ని స్థించే భాగ్యము మిమ్మల్ని సన్నతించే భాగ్యము ప్రభా తండ్రి మాకు ఇచ్చినందుకు మా దేవ మా తండ్రి నాయన ఈ లోక యాత్రలో మేముంటుండగా నాయన ప్రభా అను దినము తండ్రి మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడుతూ నాయన స్థిరపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రంలో ఆత్మీయంగా మీ సత్యాలను మర్మాలను మాకు తెలియజేస్తూ తండ్రి నాయన ప్రభ నిత్యరాజ్యం కొరకు నాయన రాబో యుగం కొరకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచిన విధానం స్తోత్రం చెల్లిస్తున్నాం మా దేవ మా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారు నాయన మా కొరకు ఎంత గొప్ప కాయాన్ని చెల్లించారు తండ్రి మీకు మా దేవ నాయన ప్రభా ముఖ్యంగా తండ్రి ఈ రోజు మా దృష్టికి మీ వాక్యం పట్టి స్తోత్రం ఆయన యోగ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుండి అదేవిధంగా మొదటి కొరింత రెండవ అధ్యాయం నుండి ప్రభావ జ్ఞానంకు సంబంధించిన మాటలు ప్రభా మా దృష్టికి తీసుకొచ్చిన యాకోబు చెప్పినట్టుగా ప్రభా పైనుండి వచ్చే జ్ఞానము నాయన తండ్రి అది పర్ఫెక్ట్ నాలెడ్జ్ అని చెప్పారు ప్రభా మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన పైన జ్ఞానము మేము పొందటానికి మాకు సహాయం చేయండి ఈ లోక జ్ఞానము ఈ లోకాదుర్కారుల జ్ఞానము ప్రభా పర్వత జ్ఞానం తండ్రి అది ఎందుకు పనికిరాదు ప్రభా నాయన తండ్రి సహాయం చేయండి ప్రభా నాయన మీ జ్ఞానమే ప్రభా మమ్మలను నడిపించేది నైనా మీ జ్ఞానమే ప్రభా మమ్మల్ని నిలబెట్టేది తండ్రి మీ జ్ఞానమే ప్రభా మీ ఆత్మీయ సత్యాలను వర్మాన లోతను తెలియజేసుకునే తండ్రి మాకు సహాయం చేయండి ప్రభా మేము తన అనేక సార్లు ప్రభా ఈ లోక జ్ఞానులను తండ్రి ఆశ్రయించే వారంగా ఉంటున్నాం తండ్రి సహాయం చేయండి మిమ్మల్ని ఆశ్రయించడానికి ప్రభా మీ యొద్ద ప్రభా మేము స్వస్థత పొందటానికి మీ యొక్క ప్రభా జ్ఞానం పొందటానికి మాకు సహాయం చేయండి నాయన తండ్రి ప్రభా నాయన అంత జ్ఞానము ఉన్నటువంటి సులమను కూడా ప్రభా నాయన తండ్రి తన చివరి దశలో ప్రభా దేవతలను ప్రభా పూజించిన వాడుగా ఉంటున్నాడు ప్రభా నాయన తండ్రి అన్ని దేవతలకు బలిపీటాలు కట్టిన వాడుగా ఉంటున్నాడు తండ్రి నాయన ఈ లోక జ్ఞానం వ్యర్థము తండ్రి ఆయన పైన ఉన్న జ్ఞానమే తండ్రి ఆత్మ సంబంధమైన జ్ఞానమే మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ఆ జ్ఞానంతో మేము నడుచులాగా నాయన మాకు సహాయం చేయండి తండ్రి నాయన మీ పైన ఆధారపడుతూ తండ్రి ముందుకెళ్లడానికి సహాయం చేయండి ఎందుకంటే ప్రభావ మానవ జ్ఞానము తండ్రి వ్యర్థము అది ఎందుకు పనికిరాదు ప్రభా అది మీ సత్యాలను తెలుసుకోలేదు నాయన తండ్రి సహాయం చేయండి ప్రభా తండ్రి అనేక విషయాలు చూస్తున్నాం ఆయన కొన్ని రోజుల తర్వాత ప్రభా ఈ రోజు ఒక విషయం అంటారు జ్ఞానులు ఈ లోక సైంటిస్టులు అందరూ కూడా కనుకొన్ని రోజుల తర్వాత ప్రభావ అది కాదంటారు ఈ విధంగా ప్రభా వారు ఆ యొక్క ఆలోచనలు మారుస్తూ మారుస్తుందేతున్నారు ప్రభా సహాయం చేయండి ఈ కరోనా వైరస్ విషయంలో కూడా ఆయన ఇప్పటి వరకు లోక జ్ఞానం అనకు అర్థం కావటం లేదు మానవ జ్ఞానం అర్థం కావటం తండ్రి సహాయం చేయండి ప్రభావ ఆయన ఈ యొక్క కరోనా నుండి తండ్రి మమ్మల్ని కాపాడండి ప్రభావ ఈ యొక్క ప్రభావ భయంకరమైన తెగుల నుండి నాయన మీరు మాత్రమే కట్టడి చేయగలరు మీరు మా మీకు మాత్రమే సాధ్యం తండ్రి ఇది మీ శక్తి వల్లనే జరుగు ఆయన ప్రభా నాయన సహాయం చేయండి మానవ జ్ఞానం వ్యర్థం తండ్రి ఇప్పుడు వరకు వ్యాక్సిన్ కనుగొన లేకపోయారు మందు రాలేదు తండ్రి సహాయం చేయడం మా దేవా మేము గొప్ప జ్ఞానం చెప్పుకునేవారు సైతం ప్రభా ఏమి కాని చేతగాని అయిపోయారు ప్రభా ఆయన సహాయం చేయడం మా తండ్రి నడిపించండి మా దేవా కర్ణించండి మా తండ్రి కుప్ప చూపించండి మా దేవా నాయన మీరే సమస్తం చేయగలవారు తల్లి మీ ద్వారానే తండ్రి సమస్తం జరగను కాబట్టి ఈ విషయం మీ గురించి మనవి చేస్తున్నాం ఆయన గోజాడుతున్నాం బ్రతలాడుతున్నాం ప్రభా ఈ యొక్క వైరస్ బారణం కాపాడి భద్రపరిచి మమ్మల్ని క్షమించండి ప్రభావి మరణిస్తున్నారు తండ్రి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా సైతుల గురించి ఆయన ప్రార్థిస్తున్నాం తండ్రి మిడ్డల దాని గురించి ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభాయన మీరే దండని ఆపవలసింది పెట్టుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి రైతుకు కావాల్సిన సహాయం లభించలాగా నాయన సహాయం చేయండి పాలకులను ప్రేరేపించండి ఎంతగానో మోస పోతుంటున్నాను ఆయన అన్ని విధాలుగా మోసపోతున్నాను ఆయన సహాయండి తండ్రి అదేవిధంగా ఆయన ప్రభా ఈ రోజుల్లో తండ్రి మీ సంఘము ఆయన ప్రారంభిస్తుండగా సంఘాలను తెరుస్తుండగా ప్రభా ప్రార్థనా మందిరాలను తండ్రి ఆయన మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నా తండ్రి సంఘ కాపర్లకు పెద్దలు కావలసిన జ్ఞానమును ప్రభా మీరే ఇవ్వవలసిందిగా పెడుకుంటున్నాం ఈ సంఘాల ఎటువంటి ప్రభా నైనా తండ్రి కేసులు రాకుండా ప్రభా మీరే కట్టడి చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ఆయన ప్రభా ఆయన అనేక శక్తులు దాన్ని వంకగా చూపించి తండ్రిని ఆయన మీ సంఘాల మీద దాడి చేసి ప్రభాయన విధంగా పంచి ఉన్నారు తండ్రి సహాయం చేయండి నాయన నడిపించండి మా దేవ మా తండ్రి ఆయన మీరు మాత్రమే కార్యములు చేయగలవారు ప్రభాస్తో అదే విధంగా తండ్రి ఈ యొక్క ప్రభాయన ఈ రోజుల్లో తండ్రి మీ యొక్క స్వార్థ ఎట్లా ప్రకటించాలి ఆయన ప్రభ అనే భవిష్యమై సాంకేతికతను ఉపయోగించుకొని ఆయన మీ స్వార్థ తండ్రి వివిధ వర్గాలకు వివిధ ప్రజలకు తండ్రి అది పంపించాలని కోరుతుండగానే ఆయన సహాయం చేయండి కాబట్టి ఆయన మీరు ఏర్పరచుకున్న నిర్ణయించుకున్న వారు ఎదురుకి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభుత్వ మీరే తండ్రి సమస్యలు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా దేవ మా తండ్రి గొప్ప మాకు కాల్సిన జ్ఞానం మీరే ఇచ్చి నడిపించవలసింది పెట్టుకుంటున్నాం సహోదరులు ప్రయాసపడుతున్నాను ఆయన మీరే వారిని నడిపించవలసిందిగా పెట్టుకుంటున్నాం తండ్రి ప్రభావ అదేవిధంగా ఆయన మైగ్రెంట్ వర్కర్స్ గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి సహాయం చేయండి వారు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ ప్రభావ వారు ఇంకనో ఇబ్బందులు ఎరుకుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు పనులు అక్కడ దొరకట్లేదు అని తెలిసింది ఆయన ప్రభాయన అక్కడి నుంచి ప్రభా ఆయన తండ్రి వారు ఎన్నో సమస్యలు ఉన్నారు సహాయం చేయండి ప్రభా నాయన ఇక్కడ విత్తబడిన వాక్యం వారి మధ్య పలుపుజేయవలసిందిగా పెట్టుకుంటున్నాం అదే విధంగా ప్రభా మరియు ప్రభా మా యొక్క అనేకమైన సహాయం చేయండి ఆయన అనారోగ్యంగా ఉన్న గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా జాషువా చుట్టుబాబుకుమారి గురించి ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ఆయన ఆయన ముట్టి స్వచ్ఛపరచండి రివైవ్ చేసి తండ్రి అసకరంగా పనిచేయాలని సహాయం చేయండి మీరే నడిపించవలసిందిగా తండ్రి లాదరు గారి మనోడి జాషో గురించి ప్రార్థిస్తున్న గుండె సమస్య స్వచ్ఛపరచండి అప్పుడు తల్లిదండ్రులు కావలసిన నడిపింపులు మీరే దయచేయవలసింది వారికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి కృష్ణ జీవితంలో కూడా తండ్రి మీరే చేసినటువంటి ఆ యొక్క బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం సంపూర్ణ ఆరోగ్యం స్వచ్ఛత దయచేవాల్సిందిగా అయినా వేడుకుంటున్నాం అదేవిధంగా అభిరామ విషయంలో కూడా తండ్రి మీరు చేసిన సహాయం పెట్టి సోత్సం ప్రభావ సంపూర్ణమైన ఆరోగ్యం స్వస్థత దయచేయండి ప్రభాయన మీరే కబిడను ముట్టి తండ్రి స్వస్థపరిచి మీ నామాన్ని కనపరచుకోవాల్సింది పెట్టుకుంటున్నాం మీ నామాన్ని వెల్లడి చేయవలసింది పెట్టుకుంటున్నాం అంధకారం నుండి ప్రభా వెలుగులోకి నడిపించండి ఆయన ప్రభ అసత్యం నుండి సత్యంలోకి నడిపించండి తండ్రి మీరు చూసే భాగ్యం దయచేయండి ప్రభా ఆయన ఒక అద్భుత కార్యం పెట్టిన జీవితంలో చేయవలసింది పెట్టుకుంటున్నాం ఆయనకు సహాయం పడుతున్న సహాయంతో జ్ఞాపం చేసుకుని ప్రభావ బలపరచండి తండ్రి రవి అని బాబు గురించి ప్రార్థిస్తుంటున్నాను ఐసీలో ఉంటున్నాడు స్టేబుల్ గా ఉందని చెప్తున్నారు కానీ ప్రభావిన జనరల్ వాటికి మార్చలేదు ప్రభా వాటి మార్చలేదు తండ్రి సహాయం చేయండి అన్ని ప్రభావారు ప్రార్థన సహకారాన్ని కోరారు తండ్రి వారి జీవితంలో ఒక కార్యం చేసి ప్రభావ భార్య ఎంతో వేదనలు ఉంది నాయన బాబా నైనా దర్శించి తండ్రి వారి జీవితంలో ఒక అద్భుత కార్యం చేసి స్వస్తపరిచి నామాన్ని వారికి వెల్లడి చేయవలసింది పెట్టుకుంటున్నాం ఎంత తప్ప దేవుడు వారికి రుజువు చేయవలసింది పెట్టుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభాయ మీ మా యొక్క యవనస్ అందరినీ జ్ఞాపకం చేసుకుంటే మీరు ప్రభావస్ దర్శించండి వారి సక్రమైన మార్గంలో మంచి మార్గంలో నీతి మార్గంలో ఆయన జీవించడానికి సహాయం చేయండి మీ వాక్యమే వారి పాదములకు దీపములతో ఒక వెలుగుగాను సహాయం చేయండి ప్రభా మీ భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి ఆయన మీ యొక్క ప్రభా సన్నిధిలో వారు ఆయన ఉండటానికి ప్రార్థన చేయటానికి వాక్యం జీవితాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి మా దేవ ప్రభా వారిని మీరే దర్శించి బలపరిచి మీ కొరకు ప్రత్యేక పరుచుకోవాల్సిందిగా పెట్టుకుంటున్నాం తండ్రినైనా ప్రభా మా యొక్క అవసరం తండ్రి ఈ విధంగానైనా ప్రభా మీరు మా ప్రార్థన ఆలకించే దేవుడు వాటికి జవాబిచ్చే దేవుడు అందుకు మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ఆయన మాపై యొక్క ప్రతి ప్రార్థన రోజులుగా జరుగుతున్న ఈ ప్రార్థన తండ్రి మీ తనకి చేరినని మేము బలంగా విశ్వసిస్తున్నాం ఆయన తండ్రి మీ కార్యము ప్రభా నెరవేర్చే దేవుడు స్తోత్రం ఈ విధంగా ప్రభావం ఆయన సమకూర్చిగా పెడుకుంటూ సుకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి గారు పరిశుద్ధ పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకం మా పేపర్ లో తండ్రి ఏసయ్య నీ నామానికి కొంత నాలుగు స్థుత్ర స్తోత్రాలు తండ్రి ఇదిగోనైనా పెద్దపడిన వాక్యాన్ని బట్టి మీకు నాలుగు స్థుత్ర బాబా ఇదిగా అయినా మా సొంత జ్ఞానం మా సొంత ఆలోచన తలుపులు కాక అయినా అనుదిన బాబా నీ మీద ఆధారపడేవారు లాగా మా జీవితాన్ని ప్రార్థన తండ్రి ఇదిగోనైనా మరి మొట్టమొదటి అంశం ప్రభుత్వం ప్రార్థన ఇదిగో ప్రభావ ఐదురు బిడ్డల గురించి మేము ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి కుటుంబ చేసుకుని రాజా అయ్యా వారి వారి వారి జీవితాల్లో ప్రభావ గొప్ప అద్భుతాన్ని చేసినందుతుల స్తోత్రాలు ఆయన కృష్ణ జీవితంలో సంపూర్ణ మరి స్వస్థతను మీరు అనుగ్రహించారు తండ్రి నీ కొందరు స్త్రుతులు స్తోత్రాలు అయ్యా నీ కొందనాలు అయ్యా ప్రభావ అట్లాగే మరి ఇద్దరు జాషువాళ్ళు గురించి ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ప్రభు వారిని కూడా సంపూర్ణంగా స్వస్థపరచలేవని కొందనా సూపలుస్తారా ఇంకా ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ప్రభావి సరిచేసిన అయినా అయ్యా పూర్తి సంపూర్ణ సంపూర్ణమైనటువంటి మరి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా అదే విధంగా ప్రభు అభిరామ్ గారి విషయంలోనూ రవి గారి విషయంలో మీరు గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఈ కరోనా వ్యాధిని ప్రభావ మీరు తప్ప మీరు ఎవరు దూరపరచలేరు ఆయన మనుషుల జ్ఞానానికి తండ్రి వైద్యుల జ్ఞానానికి తండ్రి ఇది ఏ రకమైన వైరస్ ఏ విధంగా విస్తరిస్తుందో ఏ విధంగా దీన్ని దూరపరచుకోవాలో తెలియని పరిస్థితులతో తండ్రి అయ్యా కొత్త జ్ఞాపం చేసుకోనండి రాజ్యాన్ని కొందన స్థితితో అయ్యా మీ ఆజ్ఞ జరుగుతండి మీ ఆజ్ఞ ఇవ్వట వల్లే జరిగింది తండ్రి అయ్యా అయ్యా ఎవనైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం జనాలందరూ ప్రభు జలందరూ ఈ భూమి మీద ఉన్న వారందరూ నీ వైపు తిరిగి తిరిగి ప్రభా అయా నువ్వు ఇచ్చే స్వస్థతను పొందినట్టు అయా నువ్వు ఇచ్చేటువంటి ప్రభావి జీవాన్ని పొందినట్టు ప్రభా వారికి ప్రభా అటు అటు మీరు అనుగ్రహించండి అయా అటు ధన్యతను అనుగ్రహించండి ఒక అవకాశాన్ని తండ్రి కొందరు తెలుస్తూ ప్రభావిన టెక్నాలజీని ఉపయోగించుకొని వాక్య పరిచయ చేయాలని ఆలోచిస్తూ ఉండగా అయ్యా దాన్ని మీరు సఫలం చేయండి ప్రభా అని మీద విజయాన్ని అనుగ్రహించండి తండ్రి అయా అనేకలు మారటానికి ప్రభా ఎటువంటి వాక్యం పెట్టాలో ఎటువంటి వాక్యాన్ని పెడితే ప్రభా వారి విని ప్రభావ వారి హృదయాల్లో ప్రభా వాక్యం పనిచేస్తుందో ఆ వాక్యాన్ని ప్రభావకు బయలుపరచండి ప్రభా అని ఎవరికైతే మంచి ఆలోచించారో ఎవరైతే దీని గురించి ప్రయాసపడుతున్నారో వారికి ప్రభావ ఇంకా మెరుగైన ఆలోచనలు ఇచ్చి ప్రభావి ఇంకా బలంగా వాడుకోమని అయా వారి ద్వారా ప్రభా వారి ప్రయత్నం ద్వారా ప్రభా టెక్నాలజీ ద్వారా ప్రభా అనేకులని బాధాన్ని తీసుకురావడానికి మరొక అవకాశాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం ప్రభా అటు మాకు చూపించండి అయాటి జ్ఞానాన్ని మాకు చూపించాను టెక్నాలజీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభావ దాని నుంచి ఎటువంటి మరి ఆయా ప్రయాస వృధా పడకుండా ప్రభా అయా దాని మీద విజయం మీరు అనుకూలించార్థించు దాని ఎదుగులైనా ప్రభా రైతులు వ్యవసాయాన్ని నిమిత్తం చేసుకోవచ్చుండగా వారి జీవితాల్లో ప్రభా సంతో నింపండి వెలుగులు నింపండిది అయ్యా ఏ పంటను వేయాలో వారికి తెలియజేయండి అయ్యా ఏ పంటను వేసినప్పటికీ అయినా వర్షాన్ని ప్రభా మీరు ఉంచండి తండ్రి సరైన సమయంలో సరైన వర్షం పట్టకుని కూర్పును అనుగ్రహించండి తాగునీరుకి సాగునీరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అనుగ్రహించండి అయ్యా ప్రభా ఎదుగునైనా మెడతలుదండి ప్రభా అయ్యా దాని వల్ల కరువు తప్పక ప్రాప్తిస్తుంది అయ్యా అయ్యా కృత జ్ఞాపకం చేసుకుని నీ చిత్తం అయితే దాన్ని దూరపరచండి అయా భూకంపాలను దూరపరచండి ఆయా ప్రకృతి వైపరీత్యాలు మీరు దూరపరచండి అయ్యా అయ్యా నీ కుప్ప నీ కుప్పని ప్రభావం ఉంచండి దేవ అయ్యా మీ కుప్ప లేకపోతే మీ జాలి లేకపోతే మీ దయ లేకపోతే మీ కరుణ లేకపోతే ఆయన అయ్యా అయ్యా అయా ఈ చిట్ట రోజుల్లో ఉన్నాం ప్రభా ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు ప్రభా ఈ యుగం ఎప్పుడు సమాప్తి అయిపోతుందో తెలియదు ప్రభా ప్రభుత్వం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటు తండ్రి అయ్యా కొంతకాలం సమయాన్ని దయచేమని అయ్యా అయ్యా కొంతకాలం ఇంకా అవకాశం దయచేయమని మేము ప్రాధాయపరుచున్నాం తండ్రి మీరు సహాయకులుగా ఉండండి తర్వాత తండ్రి చర్చేస్ అన్ని రీఓపెన్ అయితే తండ్రి అయ్యా ఉండగా తండ్రి ఎలాంటి బోధన వారికి అనుగ్రహించాలో ప్రభావ ఎలాంటి దైవజనులు ప్రభావం మీరు లేవనెత్తండి మంచి దైవజనులు మీరు లేవనెత్తండి మంచి బోధన మీరు అనుగ్రహించండి మంచి యవనస్తులు మీరు లేవనెత్తండి అయ్యా వారికి ఎలాంటి బోధ చెప్పాలో ఏ విధంగా చెప్తే ప్రభావి ప్రజలకి ఈ సంపూర్ణంగా ప్రభావం సిద్ధపాటు అనేది కలిగి ఉంటుందో అలాంటి బోధనను అనుగ్రహించడానికి మీరు అనుగ్రహించండి మీరు సహాయకులుగా ఉండండి ప్రతి ఒక్క విషయంలో మీరు సహాయకులుగా ఈ రోజు మమ్మల్ని పోషించిన దాన్ని బట్టి వదనాలు మీరే జ్ఞానమై ఉన్నారు ప్రభా తండ్రి నాయన నీ జ్ఞానానికి ప్రభా తండ్రి మేము ఎదురు ఎవరు ఈ లోకం అంతా ఎవరు నిలబడలేదు ప్రభావ తండ్రి నేన ఎంత గొప్ప జ్ఞానం కలిగిన తండ్రి నేను ఎంత గొప్ప దేవుడివి ప్రభా అయ్యా తండ్రి నీకు వందనాలు నీకు ఇసుడు తెలుస్తున్నాం తండ్రి ఆయన ఇంత గొప్ప దేవుడు అయి తండ్రి ఈ లోకానికి వచ్చి నా కోసం మా కోసం ప్రభావ నువ్వు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు నీకు వందనాలు నేను స్థుతించి తండ్రి ఆయన ఇంత గొప్ప దేవుడి నా రక్షకుడు నా జీవితాన్ని మార్చి అయ్యా తండ్రి పనికిరాన్ని నా జీవితంలో ఇంత గొప్ప జ్ఞానము ప్రభావ నా ప్రభువుని తెలుసుకునే జ్ఞానం నాకు దయచేసినందుకు నీకు ఎంతో వందలు లోకమంతా నశించిపోతున్నది ని నేను ఎరగక నశించిపోతుంది అయా తండ్రి నువ్వు తెలవక నశించిపోతుంది నీ శక్తిని తండ్రి ఎరగని వారయ్యి అయ్యా తండ్రి లోకంలో కంటి కనిపించే రాయిని బంగారాన్ని చుషవారుగా ఉన్నారు గానీ అయ్యా కనిపించని గొప్ప దేవుడు అయి ఉన్నావు అయ్యా తండ్రి ఆయన ఆయన నీ రూపం లేదు అయా ఆత్మయ్యే మా జీవితంలో జీవించడానికి మా హృదయాల్లో జీవించడానికి ఆత్మయ్య ఆత్మ దేవుడిగా ఉండి అయా మమ్మల్ని ప్రభావ జీవించి ఆశీదించిన వాడిగా ఉన్నావు నీకు వందనాలు నీ చేస్తున్నాం తండ్రి నేను మీరు పంపిస్తేనే తండ్రి నమస్తాము అయ్యా మిత్రం తండ్రి నేనా ఐదు మీద తండ్రి వరగడ్ల వర్షం పంపించారు అయ్యా తండ్రి నేనా తండ్రి నేను ఎన్ని రకాలు అప్పల్ని అయ్యా తండ్రి నేను గడ్డలు ప్రభా తండ్రి వాళ్ళ జీవితంలో తండ్రి చిన్న చీకటి సభా తండ్రి నేనా ఎన్ని రకాలు ప్రభావా తండ్రి నేనా సభా తండ్రి వాళ్ళ జీవితంలో ప్రభావిని చూపించి తండ్రి ఆ పది తెగుళ్ళు మీరు చూపించి సాయించి తండ్రి వాళ్ళు అవన్నీ మీ వర్షము అని చూపించారు తండ్రి అయినా కొన్ని అయితే తండ్రి నేనా ప్రభా చేస్తే గానీ తండ్రి నేనా మోసే ప్రార్థన చేస్తే గానీ ప్రభా ఆ ఆ మిడతలు పోలేదు అయ్యాక తండ్రి అంతా గొప్ప అధికారము తండ్రి మీ ప్రజలకి దయచేసారు తండ్రి నిజం ప్రభా అయినా మా మాకు ప్రార్థన చేసే ఒక అధికారం ఇచ్చారు మాకు లోకంలో తండ్రి ఆయన మేము ప్రార్థన చేయటానికి ఒక అధికారం ఇచ్చారు మాకు మా చేతుల్లో తండ్రి దానికి స్పష్టత ఎలాంటిది అనేది కూడా మాకు చూపించడం ఎలైనా ఎలైజాకి మీరు ఇచ్చిన తండ్రి నడిపింపు ఎంత గొప్పది ప్రభావ తండ్రి ఆ ఫిగ్గిని తీసుకొచ్చి దాన్ని ఊరి పెట్టి వల్ల ఆ క్యాన్సర్ తల్ అది ఎంత చదువు యాదో తెలియదు అది బాగా అయ్యింది అజిర్చాకి మీరు మీరు కార్యం మీరు చేసేవారు అని చెప్తున్నారు నిజంగా ఎంత ఎంత అసంటే ఉన్నతమైన జ్ఞానం ప్రభా కానీ ఒకటి ప్రభావ ఈ నోటి మాట వల్ల మేము జీవించేవారుగా ఉన్నాం సార్ నువ్వు చెప్తేనే కదా ప్రాబా కార్యం జరిగింది అయ్యా నీకు వందనాలు నీకే సుఖలు తెలుస్తున్నావు ఇంత మంచి తండ్రి ఆయన నీ వాక్యంలో ఉన్న కష్టాలని మాకు ఈరోజు బోధించినందుకు నీకు వందనాలు అయ్యా అతన్ని మరొకసారి ఆయన ప్రభావ అతని అధికారం మీదని స్వలోకం నుంచి ఈ లోకం రూ ని ఏలుబాటు చేసేవాడి నువ్వని తండ్రి నేను సంస్థము తండ్రి అది అది ఏ రోగమైనను ఏ దురాసైన తండ్రి నీ వశము అని ప్రభా తల్లి పంపించగలవు దురాసను పంపించగలవు తది నైనా అనారోగ్యాన్ని పంపించగలవు పాములు పంపించగలవు తండ్రి ఎంతటి తెగులనే పంపించగలవు ప్రభా తండ్రి నైనా ఈ లోకము తండ్రి నైనా ప్రభావ నేను తెలుసుకున్నట్లుగా తండ్రి సహాయం చేయించుకోబాద్ ఈ విడలు ఎవరితో తెలుసుకున్నారో నిన్ను ప్రభావ నిన్ను వీడికి విడవకాభా నేను నేను ఎందుకు తండ్రి నిలిచి ఉండేవారుగా చేయని సాధిస్తున్నాను తండ్రి ప్రభాతండి మామూలు ప్రభావతం లేకపోతే ప్రేరకు ప్రాధాలు తీసుకొచ్చాం ప్రభావండి రైతులు చేసుకోండి ఏమన్నా మేము ఏమన్నా రక్షించలేము మా ప్రాధం ద్వారా మేమేమి రక్షించలేము ప్రభావంతో ఇచ్చే ఒక అధికారం ప్రార్థన చేయడానికి తండ్రి మమ్మల్ని పరీక్షించడానికి ప్రభాతండి కానీ నిజంగా మేము ప్రార్థన చేస్తామా లేదా కానీ నేను మేము లక్ష్య పెట్టిన వారిగా ఉంటామా కానీ కాదు ప్రభావిత ఆత్మ మా ప్రవృతిస్తూ ఎసుకొ ఆశలు మాకు ఇచ్చారు కదా తండ్రి ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు మమ్మల్ని తండ్రి యాజక రాజులను యాజిక సమూహంగా తీశారు కదా ప్రభావ తండ్రి సాధన చేయడానికి కదా ప్రభావ తీశారు నేను పరిచర్ ఇచ్చారు మాకు తండ్రి నేనా ప్రభావ తండ్రి నేను ఇంట్లోనే ఉండి మేము పరిచర్ చేస్తున్నాం తండ్రి ఈ పాదాల దగ్గర తండ్రి మరి ఆ ఉన్నతమైన ఎన్నుకునేది అని ప్రభావ తండ్రి ఆ జాబితాలో రావాలని ఆశిస్తున్నాం తండ్రి ఆయన జాగ్రత్త నుంచి తీసివేయబడదన్నట్టుగా తర్వాత తండ్రి ఆయన ఆ స్థితిలో మమ్మల్ని ఉంచండి తండ్రి సహాయం చేయండి అయ్యా సాధిస్తున్నాం తండ్రి ఇదిగో ఈ ఈ ఫార్మర్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు మీరు గైడ్ చేయండి పంట పాడవకుండా సహాయం చేయండి రెగ్యులు రాకుండా సహాయం చేయండి మిడతల నుంచి కాపాడండి వర్షం టైం ప్రకారంగా ఇవ్వండి తండ్రి అయినా వర్షాలు తండ్రి ఆయన అధిక వర్షం వల్ల పాడైపోతుంది వరదలు వచ్చి దాని నుంచి తప్పించి తప్పించండి తండ్రి ఇదిగో సైకి లో నుంచి తప్పించండి చేపలు పట్టేవాళ్ళు తన చేపలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రభావ చేపలు తను పట్టుకుంటుంది చిన్న చేపలు పట్టే వాళ్ళు ప్రభా తండ్రి అయినా ఫిషర్మన్ ఎవరైతే టూ ఫిషర్మన్ అంటున్నారు ప్రభా వాళ్ళని న్యాసం చేసుకోండి మీకు సహాయం దేచేయండి ప్రభావ తండ్రి ఎన్నో రకాలైన ప్రజలు తనకి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నా బతికే చేసుకోండి ఉద్యోగాలు చేసే వాళ్ళని చేసుకోండి ఉద్యోగాలు పోయినాయి వ్యాపారం పోయింది పెద్ద వ్యాపారస్తులకైతే డబ్బు ఉంది కానీ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి మీద ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఏముంటుందయా సహాయం చేయండి దయచూసించండి వాళ్ళ కూలీలు కూలీల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రినైనా వాళ్ళ లైఫ్ లో సెటిల్మెంట్ వాళ్ళకున్నా తండ్రి అవసరం తండ్రినైనా వాళ్ళకున్న జబ్బులు వాళ్ళకున్నా తండ్రి భయంకర పరిస్థితి వాళ్ళ స్టేట్స్ వెళ్ళి పోయిన తర్వాత వాళ్ళ వల్ల తండ్రినైనా ఊర్లు పోయిన తర్వాత వాళ్ళకున్న పరిస్థితిని ఒక్కసారిని ఆఫీస్ తండ్రి ఆర్ఫనైజెస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కోసం ప్రార్థిస్తున్నాం సోభా తండ్రి నేనా ఈ రీతిగా తండ్రి ఇలాంటి సరీనా ఎడ్యుకేషన్ మూతాయి సరే వాటి కోసం ప్రార్థిస్తున్నా సహాయం చేయను తండ్రి ఏది కదా నేను ప్రత్యేకంగా ఈ సమయంలో దాష్టం ప్రార్థిస్తున్నా బిడ్డ మీరు ముట్టిన చారీయండి కిడ్నీ పంచినట్టు చూపించండి తర్వాత తల్లిదండ్రులు పెట్టుకుని తర్వాత చూపుగా చూపు సహాయం చేయడం తర్వాత తండ్రి అద్భుత సహాయం చేయండి రాస్తున్నారు నిలబెట్టి ఒప్పుగా వాడుతోంది ప్రత్యేకంగా పెద్దల వల్ల తండ్రి మనవడి కోసం జాబ్ షాప్ కోసం ప్రార్థిస్తుంది ఆపరేషన్ గురించి వందలు సంకూర్చని ప్రార్థిస్తున్నాం ప్రోత్సహాయం చేయండి ఇంకా తండ్రి ఎదుగుతుంది కోసం ప్రార్థిస్తున్నాం బిడ్డని ఆపరేషన్ చేసుకోండి ఆరోగ్యం చేయండి బాగా చేయండి తండ్రి అయినా ఇది ఒక రవి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాన్ని రక్షణ మార్గం రక్షించండి సత్యాన్ని ఎరిగినట్లుగా చేయండి వాళ్ళ పాప జీవితాన్ని వదిలేసి బాబా తండ్రి అయినా ఈ రక్తంలో కలగబడే వారుగా తిరుగు చేయించండి ఈ రక్తాన్ని కోరుకునే వారుగా చేయించండి ఆ రీతిగా తిరిగి ఆ పాపం వల్ల శాపం వాళ్ళని తొలగించబడి అధన తది నా ప్రతి చేయడం ప్రార్థిస్తున్నాం కోసం ప్రార్థిస్తున్నాం వననాలు చెల్లిస్తున్నాం ఇలా సుఖ వందనాలు మాట పూర్తిగా సహాయం చేయండి చెయ్యి పూర్తిగా రావడానికి సహాయం చేయండి బాబా తదినా కాకపో తల్లి మైండ్ లో కంట్రోల్ దాని ప్రభావ ఆ భాగాలన్నీ తల్ల ఆ తల్లిదైన హెడ్ లో ఉన్న ప్రతిష్ట క్లాత్ అంతా తీసేసి ప్రభావ నార్మల్ చేయమని సాధిస్తున్నాం కుటుంబంలో వచ్చిన ప్రేమను పెట్టి అన్ని వదనాలు ప్రభావిత బంధువులందరూ విడిచిపెట్టారు కానీ అయ్యా నేను విడవను విడవాయనని చెప్పారు ప్రభావ ఈ వాక్యం సత్యం ప్రభావ ఇల్లు ఆ విషయంలో సహాయం చేయండి అయ్యా దయ చూపించను ప్రభావ తండ్రి నేను చేయమన్నారు అయ్యా అతన్ని మరొకసారి రోజు ప్రభావ వార్నింగ్ ఇచ్చారు అయ్యా సహాయం చేయండి ఆ ప్రతి రోజు ప్రతికేసి వస్తుంది అయ్యా అతన్ని మాకు తెలవదు కానీ ఒకటి మాకు తెలుసు నువ్వు గొప్ప కార్యం చేసి దేవుడు అని మాకు తెలుసుకుని బహు గొప్పయని నమ్ముతున్నావు ప్రభావి తండ్రి నేను తన ఉన్నతమైన తలకు సరిగిన వాళ్ళని బిడ్డలు పట్ల కదా నువ్వు ఏం చేసినా ప్రభావ గొప్పగా చేస్తావని నమ్ముతున్నాం తండ్రి శ్రమలు వస్తాయి మన జీవితంలో కానీ శ్రేమలో తప్పించగలిగింది ఎప్పుడు దేవుడు గనుక నీకు వదనాలు నీకు సుఖలు తండ్రి నేను మీరే సహాయం చేయండి నీకు చూపించమని సాధిస్తున్నావు సహాయం చేయండి మీరు దయచూపించమని ప్రతి ఆడుకుంటున్నాం ప్రభా ఈగా తండ్రి కూర్చొని ప్రతిబిడ్డని మీరు తీసుకోండి సహాయం చేయండి ప్రభా త్రి తండ్రి నేను ఎవరికైతే మేము ప్రభాకర్ పత్రాలు ఇచ్చున్నాము తండ్రి నేను వర్షకు వీళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి తండ్రి ఈ రీతిగా తండ్రి నేను ప్రభావి మా దేశము మా రాష్ట్రము మా వెలుబాటు తండ్రి మా ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్స్ కోసం వీళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డలో నెమ్మదిగా ఉన్నట్లుగా తండ్రి పీసబుల్ ప్రభా తండ్రి ఆ రీతిలో ప్రభా తండ్రి మీ సహాయం తెచ్చేయమని ప్రభావ దానికోసం ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంతేకాదు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఏమైనా సహాయం చేయండి ప్రభావ మళ్ళీ చర్చస్ అన్ని ఓపెన్ అయినా ఉద్దేశం ఏంటో మాకు తెలియదు తండ్రి ప్రతి ఇల్లు ఒక చర్చగా కావాలా అయా తండ్రి ప్రతి కుటుంబం ఒక ఆత్మీయ కుటుంబంగా కట్టబడాలి ప్రభావ నిజం తండ్రి నేను ఆ పోస కార్యము నిజం అవ్వాలి ప్రభా ప్రతి కుటుంబం ఒక ఆత్మీయ కుటుంబంగా తండ్రి ఈ కోవిడ్ సమయంలో ప్రభావ ఈ లాక్డౌన్ లో ప్రభా చాలా కుటుంబాలు మీరు కట్టారని నమ్ముతున్నాం ప్రభావి మాకు తెలిసి కుటుంబాలని ప్రభావ తండ్రి మీరు వస్తున్నారు నీకు ఎంతో వందనాలు తెలుస్తున్నారు ప్రభా ఎవన వస్తున్న వస్తున్నారు కుటుంబాన్ని సంధిస్తూ వస్తున్నారు ప్రభా అయా సహాయం చేస్తున్నారు ప్రభా నీకు ఎంతో వందనాలు మీరు ఇంకా ఏ కార్యమైతే మీరు మొదలు పెట్టారు ఆ కార్యం సంపూర్ణం చేయండి ప్రభావ తండ్రి ఇంకా గొప్ప కార్యం చేయండి ప్రభావ నీకు వందనాలు ఈ బిడ్డల తండ్రి నైనా ప్రభావ వాళ్ళు తండ్రి లాక్డౌన్ పూర్తిగా చేసిన తర్వాత వాళ్ళ డ్యూటీలకు వెళ్ళేటప్పుడు మంచి సాక్షులుగా వాళ్ళ రుచులు మారిపోయి అయా తండ్రి నిజంగా తిండి కాకుండా అయా తండ్రి మంచి వాళ్ళ రుచులు మారిపోయి వాళ్ళ జీవన విధానం మారిపోయి తండ్రి వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా చేంజ్ అయిపోయి అయా మంచి సాక్షులుగా తండ్రి నీ శివార్థ అనేకులకు ప్రకటించే వరకు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి నీ ఉద్దేశం నెరవేర్చండి ప్రభావ తండ్రి నీకు వందనాలు చూపు తెలుస్తున్నాం తండ్రి అయినా తండ్రి సంఘము మీరు ఆకొకరికి సిద్ధపడాలయా తండ్రి నేను ఈ సిద్ధపడే విషయంలో ప్రభా ఇది మేము అందరికి వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా మాకు బాధ్యత ఉంది ప్రభా కానీ ప్రభావ ఈ బాధ్యత కనకాలయా అయ్యా నీహస్త ఉంది ప్రభా నువ్వు మమ్మల్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నావు ఈ వాక్యాల ద్వారా సిద్ధపరిచేవాడుగా ఉన్నావు తండ్రి మమ్మల్ని మమ్మల్ని ప్రభా తండ్రి మమ్మల్ని అందించి అయ్యా తండ్రి తండ్రి మా మాలో ఉన్న ఫాల్స్ అని చూపించి మమ్మల్ని సరిదిద్దేవాడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు నీకే సుఖలు తెలుస్తున్నావు ప్రభా తండ్రి ఎన్నో విషయాలు సొంత మార్గం కలిగిన వారుగా ఉన్నావు ప్రభా కొంత ఆలోచనలు కరిగే వారిగా ఉన్నాం ప్రభావ మనుషుల్ని హెచ్చించేవారుగా ఉన్నాం ప్రభావ తండ్రి ఆ రీతిగా కాకుండా సహాయం చేయండి ఈ వారుగా మమ్మల్ని చెయ్యండి నేను గణపరిచేవారుగా మమ్మల్ని చేయటం ఆ రీతిగా తండ్రి ఈ వాక్య మా జీవితంలో నెరవేర్చమని బతికుంటూ నేను గణపరిచేవారుగా మమ్మల్ని చేయంటావా నీకు వంద మనసు మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ మా సాధన ఆరాధన ఏసు అర్పిస్తున్నాం తండ్రి ఓకే పరిశుభ్రమ కూడా సర్వేశాయి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావించిన ఈ దిన ప్రభానా మీకు వందనాలు ప్రభావితండి ప్రభావంగా ప్రార్థించుకున్న వాక్యాన్ని ధ్యానించుకున్న పాటలను మిమ్మల్ని మేమపరిచే విధంగా ఈ రోజు మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభావం ఇష్టపడిన వాక్యము అది మాలో ఫలించడానికి సహాయం చేయండి ప్రభావ అప్ప అది పోకుండా తండ్రి దక్షణ కవచంలో మా జీవితంలోంచి వేడుకొని చూస్తున్నాం తండ్రి ప్రభాయన ముఖ్యంగా తండ్రి ప్రతి ఇల్లు ఒక సంఘం అవలసిన అవశ్యకత ఎంతగానో ఉన్నది ప్రభు ఆయన ఈ సజా సమయం నైనా వచ్చి ఉన్నది ప్రభు కాబట్టి ప్రతి క్రైస్తవుడు తెలుసుకుని తండ్రి ప్రభు నాయన ఈశ్వరజ నాయన ఆ విధముగా నడుచుకున్నట్టు సహాయం చేయండి తండ్రి నిజమైన డాక్టర్ నాయన ఈ విధంగా ఆ పోస్తున్న చెప్పబడి ఉన్నది కానీ తండ్రి ప్రభా సంగము విస్తరించాలి ఆ నాలుగు గూడల మధ్య మొత్తం నిండిపోవాలని ఆ డాక్టర్ని కాకుండా తండ్రి ప్రభా నైనా ఈ రోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభు ఆయన గొప్ప కార్యాలు చేసినందుకు మీకు వందనాలు ప్రభావ అదే విధంగా ముఖ్యంగా చంద్రప్రభా ఆయన కరోనా వైరస్ ఆయన అది బ్యాక్టీరియా వైరస్ అన్న తెలియడం లేదు కానీ చంద్రప్రభా ఆయన సోషల్ మీడియా కూడా తండ్రి ఎంతో గదివిధిని ఆయన రేపు తు చండ్రిప్రభా అన్ని ఎంత అప్పవాళ్ళకు గురిచేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు వైరస్ మాదిరిగా అది కూడా విస్తరించి ఉన్నది ఆయన సక్ష్యమును మాత్రము తెలియజేయవలసింది కోరుకుని చెప్తున్నాం ప్రభావ ఆయన అంత్య సూచనలు రాకడలు ఆయన మా జీవితంలో మా ఈ యొక్క జనరేషన్ మేము చూస్తామని అనుకోలేదు తండ్రి దీన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞతలు ప్రభు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి మీ చిత్రం ఏమైతే ఉందో అది జరగవలసి ఉన్నది ప్రభుత్వ తండ్రి కానీ నాయన శ్రద్ధ ఇంకా లోకంలో శుభవార్త విస్తరింపవలసి ఉన్నది ప్రభు అనేకలు నాయన మిమ్మల్ని ఎరుగక నశించిపోతున్నారు వారికి తెలియబడితే స్నాడి ఆయన వారు తెలుసుకుని మృతి చెంది తగ్గ ప్రభావ ఒకవేళ రక్కిపోబడితే ప్రజలు ఒక రాజ్యానికి కాబట్టి నాయన వారికి అవకాశం కల్పించమని వేడు ఎవరైతే దౌర్భాగ్యంగా నాయన నామకారదంగా నటిస్తూ క్రైస్తవులు కూడా చెప్పుకుంటున్నారో వారు మేల్కొలు మేల్కొని అనేకుడిని మేల్కొల్పే విధంగా వారిని చేయమను వేడుకొని తండ్రి ప్రభా ఆయన ఖచ్చితంగా తండ్రి ప్రభా ఆయన మీ వార్తను ప్రకటించే ప్రకటించవలసినదిగా ప్రతి క్రైస్తవుడు అటువంటి జ్ఞానం కలిగి తెలుసుకునేటానికి సహాయం చేయండి తండ్రి ప్రభా నాయన అన్ని మా తల ముందు దాని అర్థం అనేకులు అయ్యా ఆ యొక్క నరకానికి పాతలానికి వెళ్ళిపోతున్నారని ప్రభా ఆ భారమును ప్రతి ఒక్కరిలో దయచేయమని వేడుకొని చుట్టున్నారు ఈ వైరస్ అనేకలకు గుణపటం చెప్పి ఉన్నది అయినా కొంతమంది అయితే నటి నాయన అతను స్థితిలో ఉన్నారు ప్రభా వారు కళ్ళు తెరుచుకున్న సార్ చేయండి తండ్రి ప్రభావ మీరు ఇచ్చినటువంటి భాగ్యమును నాయన వారు నాయన తెలుసుకుని ఆ రక్షణ ఎటువంటిది దాని వల్ల ఆ మహాపట్టణానికి చేరబోయే తండ్రి ఆ అవకాశం ఎంత సువర్ణ అవకాశం అని వారు గ్రహించుకున్న సహాయం చేయండి అదేవిధంగా తండ్రి ప్రభావ రైతులని నాశకం చేసుకుని ప్రభా వారు పడుతున్న కష్టాలు నైనా వారు నైనా ఎన్నో శ్రమలు తండ్రి ఇబ్బందులు ఇరుకుల్లో తండ్రి ప్రభా వారు పంటలు పండిస్తూ తండ్రి చివరికి నష్టపోతూ వస్తున్నారు ప్రభు అది చండ్రి ప్రభా అనాది కాలం నుంచి జరుగుతూ వస్తున్నది ప్రభు ప్రభుత్వాలు దోచుకుంటాయి దళాలను దోచుకుంటారు ఆయన వారికి అన్యాయమే తండ్రి ప్రభా వారిని నాపకం చేసుకోండి వారికి సాయం చేయండి చలీ ప్రభ వారి పక్ష చూపించండి వారి యొద్ వారికి కూడా చంద్ర ప్రభా రక్షణ ఆయన వారి యొద్దు కూడా ప్రకటింపబడితే చేయండి అదే విధంగా చలిప్రభ నాయన ఆ యొక్క తండ్రి ప్రభా మందిరాలు నాయన తిరగబడి ఉండగా తండ్రి ప్రభా నాయన అత్యుత్సాహం కనబరుస్తున్న వారి కొందరు నాయన దాన్ని ఒక జ్ఞానంగా మలచి తండ్రి ప్రభా ఏ విధంగా వెళ్ళాలా అనేది కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు తనయైన నిర్ణయం మీరు తీసుకొని వారికి బోధించవలసిందిగా అడుగుతుంటున్నాం తండ్రి అదేవిధంగా ఎవరైతే సేవకులు శ్రమపడుతూ ఇంటింటికి వెళ్లి రొట్టవిరుచు వరదమిత్రం కలిగి ప్రారంభిస్తున్నారు తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేస్తుంది అడవుల్లో కొండల్లో ఆయన మారుమూల ప్రాంతాల్లో నాయన అనారి అనాగరికల మధ్యలో తండ్రి ప్రభా అడవి జనుల మధ్యలో తండ్రి వారు తను ప్రకటించడానికి ప్రయాసపడుతూ ఒక మిషనరీలు వాళ్ళు బయలుదేరి వెళ్ళి ఉన్నారు ప్రభా అటువంటి సోదరుల సహోదరుని నాకం చేసుకోండి వారికి చేయండి వారికి కావాల్సిన వసతులు వలరు సమకూర్చండి ప్రభా ఆయన వారి ఇబ్బందులు ఉన్నారని మేము విశ్వసిస్తుంటున్నాం వారికి ఇంట్లో మేళలు దాచేయండి ప్రభా అటివారు తండ్రి ప్రభావ ఏమి కొనలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు ప్రభా ఆయన వారికి సాయం చేయవలసింది అది తండ్రి తండ్రి ప్రభ అదే విధంగా దోచుకునే సేవకులు కూడా ఉన్నారు తండ్రి మేము ఆ కంక్లూజన్ కి అందరి రాకుండా తండ్రి ప్రభానైనా అటువంటి వారిని చూసి మేము గ్రహించి నాయనా ఆ వివేచం కలిగి తండ్రి దూరంగా పారిపోతాడు ప్రయాణించేయండి వర్రతరు కప్పుకున్న తోడేళ్ళు వంటి వారు అనేకలు ఉన్నారు కాబట్టి తండ్రి నాయన మేము సత్యము గ్రహించి అనేకులకు సత్యములు బోధించే వారితో ప్రయాణించేయండి తండ్రి అదేవిధంగా తండ్రి ప్రభానైనా మా ముందు ఉన్నటువంటి ఆయన తండ్రి అన్నవాళ్ళు ఆయన ఒక గొప్ప ఉద్దేశంతో సుమారు ఎలాగైనా అందరికీ ఆయన చెప్పాలి అనేసి ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా నాయన ప్రయత్నాలు చేస్తుంది కదా తండ్రి ఆ ప్రయత్నాలు ఫలించి ఆయన అనేకల జీవితాలు వెలుగుగా మారుతుంది సాయం చేయండి ప్రభావ వాటిలో మీ సహాయం ఎంతగానో అవసరమైంది ప్రభు ఆయన ఇంట్లో నాయన దానికి జ్ఞానమును వాటికి కావలసిన వనరుల అవసరతలను తీర్చవలసిందిగా అడుగుతుంటాను సేపటి నా అన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇంట్లో మంచి ఆలోచనలతో ఆయన ఆ యొక్క ప్రయోగం ఫలితం పొందుతా సాయం చేయండి వేడుకొనించడం మా మధ్యలో ఉన్నటువంటి ఆయా చిన్నవారి జ్ఞాక్ జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆయన హార్ట్ ఆపరేషన్ జరగవలసి తండ్రి కావలసిన ఆర్థిక సహాయము దయచేయండి మంచి ఆరోగ్యంలో దయచేయండి డాక్టర్లతో మీరు గొప్ప కార్యాలను చేయండి వారి కుటుంబంలో ధైర్యములు నిలపండి అదేవిధంగా నాయన జాస్వాణి ఇంకో జాస్వాణి అల్లుడిని జ్ఞాపకం చేస్తుంది ప్రభు ఆయన ఆ బిడ్డ పరిస్థితులు అన్ని తండ్రి ప్రభు ఆయన మార్చినందుకు మీకు వందన ఎంతో మంది ప్రార్థనలు మీరు విన్నారని విశ్వసిస్తుంటున్నాను ముఖ్యంగా తండ్రి ప్రభావ ప్రార్థించిన వారి అందరూ పెరిపెరిన జ్ఞాపకం చేసుకుంటున్నారు వారిని దీవించండి ఆశీర్వదించండి ఆ బిడ్డకి ఇంకనూ కావలసినటువంటి ఆరోగ్యములు దయచేయవలసింది కోరుకుంటున్నాను అనారోగ్యం వేస్తున్నామో లైమ్ అయిపోయిన్ వారి తల్లిదండ్రులకి ఇద్దరికి నైనా మేలు దేవుడి ప్రభా వారు ఎంతగానో చెప్పుకోలేని వేదంలో బాధల్లో కృంగి కృషించిపోయి ఉండగా తండ్రి వారిని ఓదార్చి ప్రతి దినం వారికి బలమునిస్తూ వారి ఇంకొకరికి ఆయన అనేకులకు ధైర్యం చెప్తూ ఉండగా తండ్రి మీర మహిమ పొందుకుంటున్నారు ప్రభా వారిని బలంగా వాడుకోవాల్సి ఉండగా వారికి ధైర్యం దయచేయవలసిందిగా కోరుకుంటున్నారు అదేవిధంగా సిస్టర్ క్రిస్టినని నాశనం చేసుకుని ప్రభా ఆ బిడ్డ పట్ల మీరు చూసిన మేలు నాయన మీరు చూపిన కృప నాయన పరువులైన కృప కాదు ప్రభా ఆయన ఇంకా సహాయం చేయవలసింది కోరుకుంటున్నాను ఆయన ఆ బిడ్డ జీవితంలో ఆయన అదొక టెస్ట్ మనీగా నిలబడితే సహాయం చేయండి అదేవిధంగా రవి బ్రదర్ నాయన లివర్ ప్రాబ్లమ్స్ ఉండదు ఆయనకు కూడా తండ్రి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి నాకు ప్రభా ఇంకా నువ్వు ఆయన సంపూర్ణంగా ససబ్దైతే పరిపూర్ణ రక్షణలకు నడిపించాడు ప్రభావ మీకు వంద నాలుగు సంవత్సరాలు మెడికల్ ఇంకా రాబోయే శ్రమాలు అధికంగా ఉన్నాయి ప్రభుత్వాలు కూడా కఠినం రాబోతున్నాయి తండ్రి ప్రభా ఇవన్నీ ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు వేస్తాయన్నారు అవి చూడబోతున్నామని చూసుకుంటున్నాను తండ్రి నాయన ఏసు ఇక్కడను ఆయన మాలో మేము నేను ప్రతి తండ్రి నాయన పట్టుదల కలిగి ఒక చిన్న మట్ల లేకుండా తండ్రి ప్రభా వేసు చనిపోయే వారంగా మేము ఉండాలి ప్రభావ అటువంటి మనస్సును అటువంటి భారమును కసంవేదన కలిగిన భారం అది దయచేయండి ప్లీజ్ ప్రభావ మాకు అటువంటి మనస్సును దయచేవలసిందిగా వేడుపు తల్లి ఉన్న టీం సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వ పెద్దవారు తండ్రి అందరినీ ముందు నైనా హెసరగా నైనా యథార్థంగా మీ యొక్క నాయన జీవించి పరలోక రాజ్యంలో నిత్యమైన కలుసుకునే విధంగా ఆయన ప్రయాస పడే వారంగా ఉండేటట్టు సహాయం చేయండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను తెచ్చండి వారి అవసరతలను తీర్చండి వారితో కూడా మీరు వెళ్ళకూడ ఉండండి ఈ చిన్న అవకాశానికై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఈ సహా మీ యొక్క బంగారు పాదాలు చింత ప్రార్థన ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి సార్ నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను చివరిలో చంద్రశేఖర్ సార్ ప్రార్థించి బెంగరక్షిస్తాడు సార్ లేదు మహాగణుడు మహోన్నతుడు సత్య స్వరూపి వ్యక్తి నివాసిన మా ప్రియమైన పరిలోకండి మీరు మెడల చూపిన ప్రేమ దయా దాక్షణ బెట్టి మీరు మమ్మల్ని చేరి తీసి మా కొరకు మీరు ఎంతో శ్రమను అనుభవించి రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పనముగా పెట్టి ఇచ్చిన గొప్ప రక్షణ పెట్టి మీకు స్తోత్రము ఆయన దానికి బదులు మేము ఏమీ ఇవ్వలేని ప్రోగానికి మా దగ్గర ఏమీ లేదు నాయన నీ పాదాలు పట్టుకొని మా జీవిత పర్యంతము ఎందు స్థుతించి ఆరాధించి ఘనపరుచుటకు మీరు ఇచ్చినట్టు కూపను పట్టిస్తావు అది మాత్రమే చేయగలము అది కూడా నమ్మకంగా చేయడానికి సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాను తిండి ఎప్పటిపప్పటికీ ప్రభావం మీకు మాత్రమే చిందును కాక మీరు మాత్రమే స్తోత్రాలు నమ్మదగిన దేవుడవు నాయన ప్రతి మనుషుడు భూమి మీద తగ్గించబడు కాక మీరు మాత్రమే వినామం మాత్రమే హెచ్చింపబడును గాక తండ్రి నీకు స్వూపమైన నా స్థుతి ఆరాధన నీకు మాత్రమే చెందును గాక నా తండ్రి అయిన యొక్క అపాత్రను ఆయా అర్హత లేని వాడును నన్ను జ్ఞాపకం చేసుకునే స్థితిని మార్చి నా కర్మను కృపగా మార్చి నా తండ్రి తలరాతను మార్చి నా కన్నీటిని తుడిచి దరిద్రమును మీరు తొలగించి ధన్యకరమైన భాగ్యవంతమైన జీవితం మీరు నాకు ప్రసాదించినందుకు స్తోత్రం ప్రభు అని కొందనాను మీరు ఆయుష్య దినాలు మీ కొరకు బ్రతుకుటకు సహాయం ఇచ్చేయండి నా తండ్రి మా ప్రభు మీ కొరకు అనేకలు సంపాదించర్మాణం కొరకు ఆరు నిమిషాలు మేము కృషి సల్పుటకు సహాయం ఇచ్చే ప్రాధాయపడు వచ్చిన తండ్రి మీ కొంత స్తోత్రాలు ఆయన ప్రత్యేకంగా మీరు ద్వారా మాతో మాట్లాడే స్తోత్రము నాయన జ్ఞానం గురించి మాట్లాడారు ప్రభు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నా లోక సంబంధమైన నా తెలుగుతో నా బలంతో నా జ్ఞానంతో వాక్యాచారంతో కాకుండా క్రీస్తు యొక్క జ్ఞానంతో మా ప్రభులతో మాట్లాడుతున్నాను అయ్యా మా ప్రపగారి జీవిత అనుభవం గురించి మీ ఉన్నతమైన పర జ్ఞానం గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు నా తల్లి ప్రపించొచ్చు ఆ జ్ఞానమే అండి శ్రేష్టమైనదని మీ లోక సంబంధమైన జ్ఞానము మా అది తాత్కాలికమైనది అది ప్రమాదకరమైనది యోజనమైంది అని మీరు పలుమార్లు తెలియజేస్తున్నారు జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని గురించి మీరు మా ప్రభుత్వ సామెత ఎందులో మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ తండ్రి ఈ రోజున పైలి నుంచి జ్ఞానమును మేము ఆశ్రయించు ఆ జ్ఞానమును కలిగి ఉండి మా తండ్రి ఆ జ్ఞానోపదేశ ప్రకారంగా జీవించు సహాయం చేయండి చాలా మంది బైబుల్ తెలిసిన వాళ్ళు సైతం జ్ఞానవంతులము అనే మా లోకంలో ఎన్నో డిగ్రీలు సంపాదించి మేము తగ్గ జ్ఞానవంతులు సైతం దయ్యములు బోధన ఆశ్రయిస్తున్నారు దయ్యములు జ్ఞానమును అనుసరిస్తున్నారు మా ప్రభావ మార్గము తప్పి మీకు దూరం మా జ్ఞానము మీకు దూరం చేస్తే అది అజ్ఞానమే తప్ప ఎప్పటికీ జ్ఞానము కాదు నాయనా ఆయన అయ్యానా తండ్రి నీకు మేము దగ్గరగా జీవించడమే అది జ్ఞానము నాయన యహోవా ఎందుకు భయభక్తులు కదా ఇంత జ్ఞానములకు మూలము అని ప్రభావ మీ ఎందు మేము వయము భక్తి కలిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చేయగలుగుతున్నాం మా ప్రభావ ఆ జ్ఞానం అనే వాక్యం చదివిస్తుంది అలాంటి ఒక జీవితము మాకు అనుగ్రహించండి ప్రభానే కొందన్నారు మా ప్రభావ ఆ లోకస్తులు అన్యుల మా ప్రభు ఆత్మీయులైనటువంటి వాళ్ళ జ్ఞానహనులుగా బుద్ధిహీనులుగా వ్యవహరిస్తున్నారు మీకు దూరమైపోతున్నారు ఈ శ్రేణుల ప్రజలు వాక్యం తెలిసి దేవుడు అంటే ఎవరో నిజమైన దేవుడు ఎలాంటి తెలిసి ఎవరో తెలిసి తెలిసి వారు ఈ లోక సంబంధం ఏంటంటే మా ప్రభు సమస్యల్లో అనారోగ్య పరిస్థితుల్లో కష్టకాలంలో ఇబ్బందికరమైన నష్టములలో వ్యాధి బాధలలో వారు నిజ దేవుడిని వారు వ్యర్థమైన వాటిని ఆశ్రయిస్తూ నా జనుడికి బుద్ధి లేదని మీరు మాట్లాడుతున్నారు ప్రభు ఆ బుద్ధిహీనమైన వారు మేము వ్యవహరించకుండా మా వరకు మేము మా ముట్టుకు మేము జాగ్రత్త పడటానికి మా తండ్రి కొంతమందిని జాగ్రత్త పరచడం సహాయం అలర్ట్ చేయడానికి సహాయం చేయడానికి ప్రార్థన చేస్తున్నాం క్రోజ్ చూపించండి నా తండ్రి నా ప్రభు నా దేవ ప్రత్యేకంగా మా తండ్రి ఆ వైరస్ కొరకు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కొరకు ప్రపంచం కూడా ఆరాట కానీ ఎక్కడా లేదు మీ దగ్గరే కానీ మీ ద్వారా వచ్చింది మీ ద్వారా కుదుటి జనుడు తెలుసుకున్నట్లు వారి గనులు తిరుగు ఆయన వారి జ్ఞానోపదేశం చేయండి ప్రభావ వారు మా ప్రభావం నీ వైపు చూడడానికి సహాయం చేయండి వారి మనసును తప్పండి నాయన వారి మా నేత్రాలు నీ వైపు చూడటట్టు తిప్పమని ప్రార్థించండి ప్రభుత్వ మీరే సంపూర్ణమైన స్వస్థత బిడ్డలను దాయించి మనం ప్రార్థన చేస్తున్నాం చచ్చిపోయినటువంటి కుటుంబాలను ఆదరించి ప్రార్థన చేస్తున్నాం మా ప్రభావ తల్లి మా ప్రభావ ప్రపంచంతో వైరస్ కోసం చూస్తుంది ఆ వైరస్ మా ప్రభావ వ్యాక్సిన్ కోసం చూస్తుంది విరుగుడు కోసం అతడి అది కూడా కరెక్ట్ కాదనేటువంటి విషయం అతండి మా ప్రభుత్వ ఆ ప్రజలకి అర్థం కాకుండా అర్థంగా బ్రతుకుతున్నారు సహాయం చేయండి మా ప్రభు కృప చూపించండి నాయనానికి వందలు అనుతున్నారు అదేవిధంగా ప్రత్యేకంగా ప్రభుత్వ దాని నివారణ కొరకు ఏ విధమైన పద్ధతులు మా ప్రభు అనుసరించాలో మీరే తెలియజేశారు పావును రక్షించిన వారు మీరే ఆ పావును ఆ పావు కాటు బలైన వారిని కూడా ఎలా విడిపించాలో రక్షించాలో కూడా తెలియజేసిన దేవుడు కూడా మీరే ఆనాడు అరణ్యంలో దయచేసి అలాగే మీరు జ్ఞానపదేశం చేయమని మా ప్రభు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దీని ద్వారా ఎంతో మంది ప్రభా ప్రపంచంలో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు వ్యాపారాలు నష్టపోయారు మా ప్రభావ ఆర్థికంగా నలిగిపోయారు మానసికంగా కృంగిపోయారు శారీరకంగా నదిగిపోయారు ఆకలి తప్పులు కరువు కాటకాలతో కష్టాలతో ప్రభా నరిగిపోతున్నారు ఒక ప్రక్క వైరస్ మరో కరువు ప్రకృతి వైపరీత్యాలు మరోపక్క భూకంపాలు అర్థిక మాంద్యము రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనిషి అయ్యా చాలా మా ప్రభా ఉండి ఉండిపోయాడు ఆయన మా ప్రభు నా తండ్రి దయచేసి కనికరించి ఈ పరిస్థితులన్నిటిలో నుంచి బయటపడేటప్పుడు మీ వైపు చూడాలి అనే విషయం వారికి తెలియచేయమని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం సహాయాన్ని చేయండి గృప చూపించండి ప్రభావానికి కొందనాలు నష్టపోయిన దాన్ని తిరిగి మా ప్రభావాన్ని రిస్టోర్ చేయమని ప్రార్థన చేస్తున్నాం గృప చూపించండి ప్రభావానికి పొందాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి రైతులు ఎంతో ప్రయాసపడుతున్నారు వారు ఎంతో ప్రభావం మోసపోయారు నష్టపోయారు మరింత నష్టమో మా ప్రభుత్వ తండ్రి ఒక పక్క మనుషులు దళారం చేతుల్లో మోసిపోతుంటే మరో పక్క సరైన గిట్టుబాటు లేక మరి ప్రభు మరో పక్క ప్రభుత్వ తెగుళ్ళు మరో పక్క మా ప్రభుల తండ్రి చేడ ఆ క్రిమికేతకాల ద్వారాను మా తండ్రి ప్రకృతి ద్వారాను అతివృష్టి అనావృష్టి ద్వారాను రకరకాలుగా ప్రభు అలిగిపోతున్నాడు అయ్యా భయంకరం ప్రపంచంలో మేము బ్రతుకున్న దినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఇంకా రాకుండా మీరు అదుపు చేయమని మీ పాదాలు పట్టుకుని ప్రాధాయపడుతున్నాను తండ్రి అయ్యా ఒక్క సంఘము చేసే ప్రార్థనను బట్టే మీరు భూమి మీద అయ్యా మా మీ యొక్క కోపార్థిని కుమ్మరించకుండా మీరు ఆగుతున్నారు ఆపుతున్నారు అందుని బట్టి స్తోత్రం అలాగ మీ కోపార్ని ఆపువారుగా మా మా ప్రాబ్ మేము మా అనుదినము క్షణము ప్రభుత్వాదండి మా దేశం కొరకు సంఘాల కొరకు ప్రజల కొరకు మా ప్రవాహం అన్నిచ్చుము ప్రార్థించి వారి మీద ప్రార్థనార్త మమ్మల్ని నింపమని ప్రాధాయపడుతున్నాము సహాయం చేయండి రైతులు దర్శించి వారికి న్యాయం చేయండి వారికి లాభసాటిగా ఉన్నట్టు వారి వారి కష్టం ప్రతి ప్రతిఫలం వారికి అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాను కొత్త చూపించండి నాయన నీటి వందలాలు ఒకేసారి ఇంత భయంకరమైనటువంటి విధానంలో ప్రభుత్వ అనేకమైన దేశాల్లో భూకంపం వచ్చింది ఇది ఇంత ముందు ఎప్పుడు రాలేదని అది ప్రభాతకరమైన సూచికలనే ప్రభుత్వ మా తల్లి ప్రభా రకరకాల వార్తలు వెలువడుతున్నాయి తనిఖీ మా ప్రభు నా తల్లి హయా సంస్థ మీద స్వాధీనం ఉంది తనకి నుంచి సహాయం చేయండి క్రమ చూపించండి ఇవన్నీ బట్టి భయపడి రాక సమీపంగా అర్థం చేసుకుని మా తల్లి మీ కొరకు సిద్ధపడ్డానికి క్రమ చూపించమని ప్రాధ్యపడుతున్నాను తండ్రి సహాయం చేయండి నాయనిక ఉందనాడు స్తోత్రాలు ప్రభు అదే విధంగా ప్రపంచండి అయ్యా ఈ లాక్డౌన్ సడలింపులతో కొన్ని మా ప్రప నిబంధనలతో కూనేటువంటి సడబ్బులు ఇచ్చారు ఆరాధనలు మా ప్రప ఎలా జరుపుకోవాలి సేవకులకి అలాగే సంస్థ ఆ నాయకైస్త నాయకులకి విశ్వాసులకి మీరు జ్ఞానముదేయండి అయా మా ప్రభాప మీరే కృప చూపించి సహాయం చేయండి ఆదరించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాము కన్నికరించండి బలపరిచినర్పించమని ప్రాధాన్యపడుతున్నాను నా తండ్రి నా ప్రభావ నా యజమానుడానికి పొందడంతు ప్రభు అయా అయా అయా ప్రభావ ద్వారానే రోగం ప్రబలిందనేటువంటి మా ప్రభావ బ్యాడ్ నేమ్ లేకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడడానికి సహాయం చేయండి కొంతమంది ప్రబల తండ్రి ఆ నియమ నిబంధనలు పాటించడానికి ఆర్థికంగా వెలిగిపోయి ఉన్నారు వారికి లేక ప్రభుత్వత అండి ధర్మమీటర్ కొనుక్కోవడానికి లేకుంటే ఇంకా శానిటైజర్ చేయడానికి ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవడానికి జ్ఞానం లేక కొంతమంది మా ప్రభావం డబ్బు లేక కొంతమంది మా ప్రభుత్వతని దయచేసి రకరకాల పరిస్థితుల్లో ఎవరు ఏ విధమైనటువంటి మా ప్రభుత్వం పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారు బాధ్యత వారికి సహాయం ఇచ్చేమని ప్రార్థన చేస్తున్న ప్రభుత్వం చూపించండి చూపించి మనం పొందండి ఈ పరిస్థితుల్లో మా ప్రభుత్వతని సంఘము ఆ నానాటికి వృద్ధి చెందినట్లుగా సహాయం ఇచ్చేయండి ఒక్క సంఘములో మందిరములో ప్రార్థనలు ఆగిపోయింది ప్రజలు మందురం చూడకుండా మందురం మీద ఆధారపడకుండా మా ప్రప మందిరము ప్రాధాన్యత ఇవ్వకుండా అయ్యాన తండ్రి వారు సంఘానికి ప్రాధాన్యత అవడానికి సహాయం ఇచ్చేయండి కృప చూపించకండి దర్శనంలో ప్రతి ఒక్కరు ఈ దినాల్లో పాలు పొందడానికి సహాయం చేయండి ఒక్క మందురం మూత అనేకమైనటువంటి కృప స్థలాలలో సంఘాలు స్థాపించబడి విస్తరించడానికి కార్యం ప్రతి ఇల్లు ప్రతి కుటుంబం ఒక సంఘముగా మార్చబడును గాల్లో నీ కార్యం చేయమని ప్రాధాన్యతను పెంచాను నాయన అయ్యా మా ప్రభావి రాజ్య విస్తరణ కొరకు ఆలోచన కలిగి మీ హృదయ ఉన్నటువంటి భారము ఆలోచన మీ ప్రణాళికను మీ గుండె చప్పును అర్థం చేసుకోలేని వారిగా ప్రవర్తించడానికి సహాయం ఇచ్చాయండి అతని కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయని ప్రభావ అదేవిధంగా నీ శుభార్తను అనేకమైనటువంటి ప్రాంతాల్లో ప్రజలకు ఈ పరిస్థితుల్లో కూడా ఆపకుండా ఆగకుండా ప్రచురపరచడానికి అనేక అర్థం సంపాదించడానికి కావలసినటువంటి కృప చూపించమని ప్రాధ్యపడుతున్నాను సహాయం చేయండి అతన్ని టెక్నాలజీని మా ప్రపంచాన్ని ఉపయోగించుకోవడానికి కృప చూపించండి ప్రపంచం లోకమంత చెడు కోసం ఉపయోగిస్తుంది మేము మీ మహిమ సహాయం చేయ ప్రభావ మీరు సమస్త సృష్టిని మాకిచ్చింది మీకు మహిమకరంగా ఉపయోగించుకోవడం కోసం కానీ లోకం తప్పు చేస్తుంది మేము కూడా అలా తప్పు చేయకుండా మీ మేము కొరకు ఉపయోగించున్నట్లుగా మా పాప మరి ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి అలా కాకుండా ఆటంగు తొలగించి కార్యం జరిగించి నడిపించి మేము పనులు వద్దరించి వద్దలు ఇచ్చాము ఏ సుక్రీతో ప్రశస్తాయి నా వాళ్ళు ప్రార్థన చేసి సమర్పించుకుని అడిగి వేరుకుంటూ అతండి మరి అందరూ అప్పగించుకుంటున్నాను మా పిల్లలు కొంతమంది అనారోగ్యంతో పరిస్థితులు కష్టంతో మా ఉన్నారు చిన్న జాశ్వ పెద్ద జాషువాన్ని బట్టి క్రిస్టినాన్ని బట్టి రవిబ్రతని మరి అభిరామును బట్టి ఇంకొక కొంతమంది ప్రబాబ వారూ వారి పరిస్థితులన్నీ దేవుడు మేము ఎంతకాలం చేసిన ప్రార్థనలన్నీ మీరు మా ప్రభు ఆలకించారని గొప్ప సమాధానం ఇచ్చారని మేము నమ్ముతున్నాం సహాయం ఇచ్చేయండి ఆ గుండెని మీరు ముట్టండి ప్రభావ కాలించండి ఆ బ్రెయిన్ మీరు ముట్టండి ఖాయం చేయండి మా ప్రభావ క్రిటీ మీరు ముట్టండి మీకు ఖాళించేయండి ప్రబాబ అయ్యా మా ప్రభాబ్ ఇంకా మిగతా వారి సమస్య మీరు తొలగించండి ఆత్మకారం చేయండి ఆదరించండి వారికి ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి భారము ఇబ్బందులు మరి సంక్షోభం లేకుండా వారిని మానసికంగా ధైర్యపరచమని కుదుటిపరచమని ఆర్థికమైన విసులుబాటు కలుగు చేయమని సంపూర్ణ ఆరోగ్య వంతులుగాను సలు గాను మార్చమని మహిమ కర్మ సాక్షిగా వాడుకునమని సహాయం చేయండి మహిమాగం ప్రభావాన్ని ఆరోపిస్తూ సక్కని వాక్యం చెప్పిన ధైర్యంలో వారి కుటుంబం మీరు దీవించి వారి పచ్చలను ఆస్వాదించండి ప్రభు తలబెట్టిన ప్రతి కార్యము సఫలమైన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాండి మా కొంతమంది ప్రభు మత్యంలో నుంచి మరి మరి వారి ఉద్యోగ వ్యాపార బాధ్యతల్లో ప్రభుత్వ ప్రభు వారు ప్రవేశించారు దయచేసి వారి యొక్క రాకపోకల్లో వారి యొక్క ప్రభుత్వం వాటిలో మీరు సన్నిహితమని జయమనుగ్రహించమని అడిగించు మయం పొందమని ఉద్దరించమని లాభము ఆశీర్వాదము అభివృద్ధిని క్షేమమును అనుగ్రహించమని ఆరోగ్యము అనుగ్రహించమని ఏ బయటకు ఎక్కడ ఎవరికే కాదు ఏ తెగులు సమీపించకుండా తాను వాక్తలు తెలపరిచి మా జీవితాలను నెరవేర్చమని ప్రాధాయపడుతూ ఏ సుప్రభు ప్రశస్తమైన ప్రార్థన చేసి మర్పించుకుని అడిగి నాముతండి పరశుద్రవ దే మీకు వదనాలు అయినా మోహన చదువు తండ్రి మహిమ స్వరూపి మీకు వదనాలు తండ్రి ప్రవ్వ ఈ దినంతా మీ సాయం మీకు వననాలు ప్రవ్వ మీ యొక్క తన మళ్ళీ స్వరణ దిన సాయపడినారు ప్రభావం మీకు వననాలు ప్రభు ఒక ప్రార్థనలు అన్ని మీ అని విశ్వసిస్తున్నాం దీక్షణం ముఖ్యంగా ప్రభు అయినా గురించి మేము ప్రార్థిస్తున్నాం అయినా వారు తన మళ్ళీ విజృంభించి సేవ చేయలేగనా భూతాల క్రింద మీకు సాయపడమంత ప్రార్థిస్తున్నాం అపసల కాలంలో జరిగింది అది మరోసారి జరిపించమని ప్రార్థిస్తున్నాం హీలర్ అన్న విషయాన్ని ఈరోజు మా అధ్యాపకం చూస్తున్నారు ప్రభావ కామప్రభా సంఘం ద్వారా స్వస్థతో జరుగుతుంది ప్రభావామ ప్రభావ రీతిగా మేము ప్రేరేపణ కలిగి ముందు పోలాగ సహాయపడండి తండ్రి ప్రతి సంఘం ఆ రీతిగా ప్రేరేపణ కలిగి ముందు పోలాగిన మీరు శాఖలు కూడా నడిపించండి ముఖ్యంగా ప్రభావ జాషువా బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను బిల్ని ముఖ్య ప్రభు గో ప్రభావ తల్లిదండ్రులకు సంతోషం అది రంగు గురించి ప్రార్థిస్తున్నాం అతని లేక తన్మలి షుగర్ నార్మల్ దయచేసి నైనా అతని తలలో ఉన్న తన్మలేక బ్రెంట్ ప్లాట్స్ ని కడిగి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి అది తన్మలి మాట స్పష్టం వచ్చేలాగా స్థాయిపడండి నైనా రక్షణ మార్ని నడిపించే మనం ప్రార్థిస్తున్నాం రవిని ముట్టండి రవిడెండ్ ముట్టి స్వస్థపరచండి కృష్ణ ముట్టండి స్వస్థపరచండి వారి లివర్ డిసార్డర్స్ నుంచి వారికి విడదించే స్వచ్ఛత దయచేసి మీరే మహిమానందమాన్ని ప్రార్థిస్తున్నాం నైనా ప్రతి బ్రదటిని ప్రతి శక్తిని వారి కుటుంబాలను ఆశ్రయించండి నేను మరి మీ పక్షంగా నీతి సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా తయారు చేయండి మీరు అక్కడంత సంగం ఉంది ఇవన్నీ వేదనలకు ప్రారంభమన్నారు కానీ అంత వెంటనే రాదన్నారు నేను కానీ అది దాని కొరకు ముందు నెలబడుతుండగా నిలక్ష పంచు అని తయపడమంత అనిపిస్తుంది టెక్నాలజీస్ ఎనిమిదిగా వాడాలని ముఖ్యంగా ఆయన కింగ్స్ ఎస్ఎంఎస్ ఆయక థర్మల్ మినిస్టర్ ఈ రోజు మేము మీరెకరిమరామో దయచేడు ప్రభు ప్రతి ఆటంకాన్ని గుర్తివేసింది మహిమార్థంగా నడిపించింది తనైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆమె మన ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికి సదాకాలంతో రైలక మర